ప్రార్థన చేస్తాం అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభా పరిషితుడా గొప్పదేవా సర్వశక్తి సంపన్న మహోన్నతుడా నీకే స్థుని స్థోత్రం అయినా పరిషితుడా గడిచిన కాలంతో మమ్మల్ని అందరి ప్రభావితంగా కాపాడని అయినా నీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావ మమ్మల్ని సజ్జలకు నిలబెట్టుకున్నారైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడనైనా మీకు వినికిల్లో ప్రభావ మమ్మల్ని భద్రపరుచుకున్నారు దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతు స్థోత్రం అయినా సమస్త మహిమ ప్రభావం మహా తేజస్తో నీకే కలుగులు కాక హాలియా ప్రభా హాల సమయ ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించే ప్రభావం ఎంతో ఆసక్తి వచ్చినాం ప్రభావ మా హృదయాలు తృప్తిపరచండి ఆ రీతిగా ప్రవ్వ నా తండ్రి మీ జీవించే బిడ్డలు మమ్మల్ని తయారు చేయను ఓ ప్రభావ మీ వాక్యాన్ని అర్థం చేసుకోలేన ప్రభావ మీకు వివేచన మాకు అనుగరించిన పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయని ప్రభావ మీకు ఆత్మ లేకుండా ప్రభావ మాకు ఇవి అర్థంగా తండ్రి మీరే మాకు సహాయకుల మేము ప్రార్థిష్టమైన మీలాంటి మనుషులు ఇలాంటి మాకు అనుగరించనైనా మీ తలంపులు మీ ఆలోచనతో నింపండి ప్రభావ ఈ యొక్క ప్రవచనాత్మకమైన విషయాలు ప్రభ మేము అర్థం చేసుకోవాలంటే ప్రభావ ఎంతో మాకు కష్టతరంగా ఉండే ప్రవ్వారే మాకు సహాయకులనైనా మీరే సాయం దాంట్లో సాధిష్టం అయినా మరేలాగా ప్రభావ పాదాల దగ్గర కూర్చున్నాం ప్రభావ మాకు నేర్పించిన ప్రభావ ఆయన ఇసు ప్రభావ ఎంతో ఓపికతో సహనంతో దీర్ఘశాంతంతో ప్రవృత్తి మేము నేర్చుకోవాలా ప్రభ మా జీవితాలు అవలంబించుకోవాలా మరియు విశేషంగా అనేకులు కోటమి ప్రకటించాలా ప్రభావ ఇలాంటి అభిషేకం మాకు అందరు దయచేయండి నా దేవ నా ప్రభావానికి స్తోత్రమైన ఇక సమాప్తి చివరి అంచులమే ఉంటుంది ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలనే విషయాలు మీరు మాత్రం మాట్లాడుతున్నారు దేవులు బిడ్డలు ఇవ్వ సమాప్తి ఎట్లా విషయాలు మాట్లాడుతున్నారు మా పిలుపు మా ఏర్పాటు ఏ రీతిగా ఉండాలని మీరు మాట్లాడుతున్నారు ప్రతి దశలో ప్రభావం హెచ్చరిస్తున్నారు ప్రభావ మీ యొక్క వాక్యం స్వీకరించాలా ప్రభావ మేము మా హృదయాలు కఠిన పంచుకోకుండా ప్రభావ అన్న పంచుకున్నారు సంహారకం చేత నశింపజేసిన ప్రభావ ఆయన ఎంతో వేదంతో పెడిన ప్రభా ఓ ప్రభా అది మాకు తిరిగి మా కాలంలో వస్తే మీరు అన్నారు ప్రభా వాక్యం చెప్తుంది పౌలు చెప్తున్న విషయాన్ని ప్రభావ కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలా ప్రభావ పరిశుద్ధిగా మీ కొరికి జీవించాలా అనేకులు మేము ఈ చంతని అలాంటి అభిషేకం మాకు అందరు దయచేసి మేము నేర్చుకుంటున్నాం ప్రవా మీరే మాకు సహాయకులు ప్రవ ప్రతి ఒక్కరితో ప్రభావ మీరు మాట్లాడిన అలాంటి అభిషేకం ప్రతి ఒక్కరు బిడుగు మీరు దయచేయండి ప్రభావ ఇంకా ఆత్మీయులు అంచెలంచెలుగా మీ వాక్యములు మీ అభివృద్ధి పొందాలా ప్రవ అది మీ చిత్తమైంది ప్రవ్వా ఆ రీతిగా ప్రకటించాలి అనేకులకి అనేకులు ఏకం చేయాలి మీ పక్షంగా ప్రభావ అలాంటి అభిషేకం అలాంటి సేవా జీతం అందరినీ నడిపించి మీరు ఆకుడికి మనందరినీ సిద్ధపరచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి గారు శ్రీశ్వ గారు కాసిన పాట ఆనందం ఏసుతో ఆనందం జయ గంభీర ధ్వనితో పాడదను జయ రాజిరాజుతో సాగదను ఆనందం ఏసుతో ఆనందం నా ప్రణము నాకు తన నామంబట్టి నీతి మార్గము నా నన్ను నడిపించును తన ప్రాణము నాకు తెర తన నామము బట్టి నీతి మార్గము నా నన్ను నడిపించను ఏ అపాయము నాకు నేను ఏ అపాయమునకు నేను భయపడకుందురు ఆనందం గీస్తుతో ఆనందం జయ గంభీర ధ్వనితో పాడదను జయ రాజాదిరాజుతో సాగదను నా ప్రభుని కృప చూచిన నాటి నన్ను నేనే మరచిపో తినే నా ప్రభుని కృప చూచిన నా తినుంది నన్ను నేనే మరచిపో తినే నగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూసేదనా టి మీద చెయ్యి పెట్టి వెన్ను కూచెదరా ఆనందం వేసుతో ఆనందం జయ గంభీర ధ్వనితో పాడెదను జయ రాజాది రాజుతో సాగెదను ఆనందం వేసుతో ఆనందం విలువను ఎసు సహించు తన ఏదూట ఉంచబడినా జ్యేష్ఠుల సంగముఖ విలువను ఎసు సహించెను తన ఎదుట ఉంచబడినా జ్యేష్ఠుల సంగముఖ అవమనము ను మరణము గెలిచే ఆ మనమునందే నాకై మరణము గెలిచే ఆనందం ఏసుతో ఆనందం జయ గంభీర ధ్వనితో పాడెను జయ రాజిరాజుతో సాగెను ఆనందం ఏసుతో ఆనందం నిన్న దినం మనం సెవెన్ గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్ కి సంబంధించిన విషయాలన్నీ స్టార్ట్ చేసుకున్నాం యాక్చువల్ గా బేసిక్ ఇంట్రొడక్షన్ మనం తీసిందరికీ రెవల్యూషన్ చాప్టర్ వన్ లో ఏముందంటే దిస్ బుక్ ఈస్ రిటర్న్ ఫార్ ది సర్వెంట్స్ అన్నాడు కాబట్టి దేవుని దాసుల కోప ఇది రాయబడింది కాబట్టి ది సర్వెంట్స్ ఆర్ సపోజ్ టు బి హోలీ పీపుల్ అది ఎండ్ అధ్యాయానికి వచ్చినప్పుడు చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు పరిశుద్ధులు అంటే అక్కడ నాలుగు మతపరమైన గుంపులు మనకు చూస్తా ఉంటాం అన్యాయం చేసే వాళ్ళు అపవిత్రంగా జీవించే వాళ్ళు పరిశుద్ధులు అంటే సో మచ్ ఆఫ్ సెపరేషన్ ఐద్ అన్నట్టు ఎండ్ టైంకి వచ్చినప్పటికీ ఇన్ఫ్యాక్ట్ మనం ఉంటుంది ఎండ్ టైంస్ అందరం నమ్ముతాం కాబట్టి ఇట్స్ అ టైం ఫర్ సెపరేషన్ ఆ సీలింగ్ కూడా మనం చూస్తాం రెవల్యూషన్స్ చాపర్ లో సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అంటే సెపరేషన్ పర్టికులర్లీ ఒక గ్రూప్ ని సెపరేట్ చేస్తుంటు ఫస్ట్ త్రీ గ్రూప్స్ తను ఎందుకంటే అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు చర్చ సిస్టమ్ లో జీవించే వాళ్ళు ఉన్నారు చర్చ సిస్టమ్ లో అంటే స్వనీతిని మీద ఆర్పడ్డ వాళ్ళు ఉన్నారు దాని పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించే వాళ్ళని అంటే ఆయన పరిశుద్ధడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించే గుంపులో మనం ఉండాలనేది కాబట్టి దిస్ బుక్ ఈస్ రిటర్న్ ఓన్లీ ఫర్ సర్వెంట్స్ దోజ ఆర్ హోలీ కాబట్టి నేను మార్నింగ్ యాక్చువల్ గా అరౌండ్ ఎయిట్ కి ఓల్డ్ ఆల్మోస్ట్ టూ అక్టోబర్ లో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 ఈ సెవెన్ చర్చెస్ ఎండ్ టైంకి వచ్చేప్పటికీ దేవర్ ఆల్ డిగ్రేడింగ్ అనేది ఒకటి విషయం అయితే ఒక కీవర్డ్ లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వై దేవర్ డిగ్రేడింగ్ అనేది అంటే గ్రాడ్యువల్ గా వాటి యొక్క క్వాలిటీ స్టార్టింగ్ లో ఉన్న క్వాలిటీ ఎండింగ్కి వచ్చేప్పటికీ లేదు అనేది మనం ప్రతి చర్చికి వార్నింగ్ చూస్తాం చాప్టర్ టూ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి మనమే చూస్తాం అయితే ఇది నెబుకత్ నెజర్ డ్రీమ్ ని జ్ఞాపకం చేసింది నాకు ఈరోజు మధ్యాహ్నం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో నెబుకద్ డ్రీమ్ లో ఆ గోల్డెన్ ఆ స్టాచ్యూ గా మనకి దాని తల భాగము బంగారము ఛాతి భాగము వెండి దాని నడుం భాగం వరకు ఇత్తడి దాని తొడా నుంచి కాళ్ల భాగం వరకు ఇనుము మరియు మట్టి క్లే ఆయన్ క్లే ఇనుము మట్టి అంటే అక్కడ ఇప్పుడు ఇది నాకేమీ అర్థం కాలేదు అన్నప్పుడు ధాన్యాలు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు ఏమని ఇంటర్ప్రిట్ చేస్తాడంటే గోల్డ్ అనేది మీ రాజ్యానికి సాదృశం మీ తర్వాత చర్యాన్ని బలహీనమైన రాజ్యాలు అంటే క్వాలిటీ డిగ్రేడెడ్ క్వాలిటీ కింగ్డమ్స్ వస్తాయని చెప్తాడు ఆయన తర్వాత గోల్డ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ మెటల్ వెరీ ప్రెషస్ మెటల్ దాని తర్వాత దానికి ఉన్న గ్లోరీ వేరే మెటల్స్ కు ఉండదు అట్లనే సిల్వర్ కు ఉన్న విలువ ఇత్తడికి ఉండదు ఇత్తడికి ఉన్న విలువ ఇనుముకు ఉండదు ఇనుము అండ్ మట్టి అసలు మట్టిది ఏంటి పనికిరాదు ఎండ్ టైమ్స్ లో ఇనుము మట్టి కలిసిన రాజ్యాలు ఉంటాయి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు యాక్చువల్ డిగ్రేడేషన్ అయితే ఇమ్మీడియట్ గా నాకు ఫ్లాష్ అవుతాట్ ఏంటంటే కింగ్డమ్స్ కదా ఇవన్నీ గోల్డ్ కింగ్డమ్ సిల్వర్ కింగ్డమ్ బ్రాన్స్ కింగ్డమ్ అయర్ అండ్ మిక్స్డ్ కింగ్డమ్స్ ఇవి బట్ అవి ఇమ్మీడియట్లీ నాకు రిలేట్ ఏమైనా అంటే స్టార్టింగ్ లో చర్చెస్ సిస్టమ్స్ కూడా అన్ని గోల్డ్ గానే ఉన్నాయి ఎర్లీ డేస్ చర్చెస్ అవి గ్రాడ్యువల్ గా సిల్వర్ తయారై బ్రాజ్ గా తయారై ఇనుము మట్టి కలిసి కని రోజంతా అంటే కిచడి టైప్ అయితే అరితిగా నాకు అవి కింగ్డమ్స్ హ్యావ్ బికమ్ లైక్ దెట్ అనేది ఒక విషయం జ్ఞాపకం చేయబడింది ఆ ఈ సెవెన్ గోల్డెన్ క్యాండిల్ కి సంబంధించిన విషయాలు నేను చూస్తాను డీటెయిల్ గా ముఖ్యంగా నిన్న దినంలో మనం చూసింది ఏంటంటే జకరే గ్రంథం నాలుగవ అధ్యాయము పదకొండు పద్నాలుగు వశనాలలో నాలుగవ అధ్యాయము పదకొండు పద్నాలుగులో ఏముందంటే నా వెళ్ళిన వాడ ఇదేమిటని నాతో మాట్లాడుతున్న దూతని అడిగితేని నాతో మాట్లాడుతున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా నాకు తెలియదంటే పన్నెండవ వర్షంలో రెండు బంగారపు కొమ్ములలో నుండి తైలమును కుమ్మరించి ఒలివ చెట్టుకున్న అంటే ఆ ఒలివ చెట్టు నుంచి ఈ రెండు కొమ్ములకి సప్లై అవుతుంది ఆయిల్ కుమ్మరించి ఒలివ చెట్లకున్న రెండు కొమ్ములను ఏమిటివని నేను అతను అడగగా అతడు నాతో ఇవి ఏమిటివని నీకు తెలియదా అనెను నా ఇరిన నాకు తెలియదని అనను నేనగా అతడు వీరిద్దరు అంటే ఆ రెండు కొమ్ములు వీరిద్దరు సర్వలోక నాదు యహోవ య నిలబడుచు తైలము పోయి వారై ఉన్నారనేను కాబట్టి వీళ్ళిద్దరు ఎవరన్నప్పుడు అక్కడ చాలా స్పెసిఫిక్ గా ఈ టూ బ్రాంచెస్ టూ ట్రీస్ టూ బ్రాంచెస్ అవి టూ గోల్డెన్ పైప్స్ లోనికి ఆ గోల్డెన్ ఆయిల్ ని ఎమిటీ చేస్తాయంటే తక్కిన క్యాండిల్ స్టిక్స్ అంటే ఫైవ్ క్యాండిల్ స్టిక్స్ లో ఈ రెండు క్యాండిల్ స్టిక్స్ వాటి ఆయిల్ నింపుకొని చెట్ల నుంచి అందులోనికి పోసేస్తున్నాయి తక్కిన పైప్స్ లోనికి అప్పుడు జగర్ఏ అడుగుతున్నాడు ఇవి నాకు ఏం అర్థం కావట్లేదు వాట్ ఆర్ దే అనిస్ యాక్చువల్ గా వెళ్ళిన వాడ అంటే యాక్చువల్ గా అయితే ఇంగ్లీష్ లో రూలర్ రూలర్ అంటే లార్డ్ యాక్చువల్ గా వన్ ఆర్ దీస్ మై లార్డ్ అని ఇంగ్లీష్ ఉంది యాక్చువల్ కలిగితే తెలుగులోకి వచ్చినప్పటికీ రూల్ లార్డ్ అనే పదం యాక్చువల్ గా ప్రభు అని కావాలా కానీ ఇక్కడ ఏముందంటే ఎలిన వాడ అంటున్నాడు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ ట్రాన్స్ఫర్మేషన్స్ పదాలు వీళ్ళు ఎవరన్నప్పుడు లార్డ్ అంటే దేవుడే ప్రభువే ఇవి జ్ఞాపకం చేస్తుంటాడు జకర్యా అని మాట్లాడుతున్నాడు టైంలో ఉన్నాయి ఈ దర్శనాలు కానీ ఆయనకు అన్ఫార్చునేట్లీ ఏం అర్థం కావట్లేదు చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు అని ఇంటర్ప్రిట్ చేసినా కూడా అర్థం కావట్లేదు మనం ఎన్ టైమ్స్కి వచ్చినప్పటికీ కూడా అదే రీతి వద్ది ఇవి చెప్తున్నా కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాయి అన్నట్టు చాలా లాంగ్ టైమ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వీటి మీద కుస్తీపడ్డాం మేము ఆల్మోస్ట్ సిక్స్టీ అవర్స్ రికార్డింగ్ అంటే ఇట్స్ నాట్ అ జోక్ నేను ఈరోజు మార్నింగ్ చెక్ చేసుకున్నా రఫ్లీ సిక్స్టీ అవర్స్ అంటే అప్రాక్సిమేట్లీ వన్ ఇయర్ అన్నట్టు వన్ ఇయర్ ఆఫ్ టైం హ్యాడ్ స్పెండ్ హ్యాస్ బిన్ స్పెండ్ అండర్స్టాండింగ్ ఆల్ దీస్ హో ఆల్ దీస్ అన్నప్పుడు ఫర్నారర్షన్లు ఉంది వీళ్ళు ఎవరు అన్నది ఈ టూ క్యాండల్ లేక ఈ టూ ఆలివ్ ట్రీస్ బ్రాంచెస్ అంటాము యాక్చువల్ గా అతను వీరిద్దరు సర్వలోక నాదులకు యుహో యువత నిలబడచ్చు తైలము పోయి వారునయ్యి ఉన్నారని కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నది ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఆయన ఎదుట కానీ మనము రెవల్యూషన్ చాప్టర్ వన్ లో చూసినప్పుడు ఆయన ఎదుట నుంచి బయలుదేరినరు వీళ్ళు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవర్ దేవ్ బిఫోర్ హిమ్ న్యూ టెస్టిమెంట్ వచ్చినప్పటికీ దే లెఫ్ట్ ఆయన సన్నిధి నుంచి బయటకు వచ్చిండ్రు ఎక్కడికి వచ్చిందంటే ఈ లోకాల్లోకి వెళ్ళిపోయినారు అన్న విషయాన్ని జ్ఞాపం చేసిండ్రు అంటే గాస్పిల్ ని సువార్తను ప్రకటించడం కొరకు ఆయన సత్యవాక్యాన్ని ప్రకటించడం కొరకు దేవుని సేవకులు ఇద్దరు ముఖ్యంగా పర్టీలర్ టూ గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నారు ఆ ఇద్దరు ఎవరన్నది రెవ్యులేషన్స్ అక్కడ లెవెల్ లో ఉంది చాలా డీటెయిల్ గా మనం స్లోగా మనం కిందికి వెళ్తా ఉంటాం అయితే ఈ ఇద్దరు ఈ ఈ ఇద్దరు వీరిద్దరు ఎవరు అన్నప్పుడు వీరిద్దరు సర్వలోకనాదులుగా యువ వైద్య నిలబడచ్చు తైలము పొలివారునై ఉన్నారు తైలము అంటే ఆయిల్ కదా యాక్చువల్ గా అయితే అక్కడ ఇంగ్లీష్ లో అయితే గోల్డెన్ ఆయిల్ అని ఉంది ఇక్కడ మటుకు సువర్ణ తైలం లేదు ఇక్కడ నిలబడుచు తైలం పోయి వారు అయి ఉన్నారన్నది కానీ ఇంగ్లీష్ లో మటుకు గోల్డెన్ ఆయిల్ అని వారిలో నుంచి గోల్డెన్ ఆయిల్ ఎంటీ అవుతుంది ఎక్కడికి ఎంటీ అవుతుంది రిమైనింగ్ ఫైవ్ పైప్స్ కి సో అంటే దీస్ టూ ఆర్ గోయింగ్ టు బి డ్రైయింగ్ ఆఫ్ అన్నట్టు వీళ్ళ ఆయిల్ అంతా ఆ ఫస్ట్ ఫైవ్ గ్రూప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసినాక ఫైవ్ పైప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసినాక దే విల్ బి నోమోర్ ఆయిల్ అన్నట్టు అది మనం చాప్టర్ లెవెన్త్ క్వశ్చన్ లో తెలుస్తుంది అన్నట్టు వీళ్ళు ఎవరు అనేది అన్నప్పుడు అక్కడ లాస్ట్ నేను ఎస్టడీ కూడా ఒక క్లారిఫై చేశాను కొంచెం రెఫరెన్స్ ఇచ్చినాను ఏంటంటే చాప్టర్ సెవెన్ రెవల్యూషన్స్ చాప్టర్ సెవెన్ వన్ టు ఎయిట్ లో టైప్స్ ఆఫ్ జేకబ్ జేకబ్ జేకబ్ సంతానం యాకూబు సంతానం పన్నెండు గోత్రికుల గురించి అక్కడ మనం చూస్తాం ఆ స్టమ్ ఏమవుతుందంటే దే ఆర్ నాట్ ఇన్ దాట్ ఆర్డర్ రూబేన్ నుంచి లాస్ట్ వరకు మనం చూస్తాం కదా కానీ అక్కడ మనకు ఆర్డరే ఉండదు అన్నట్టు ఎన్ని వచ్చినప్పుడు అయితే మెయిన్ లైన్ చర్చేస్తారు ఈరోజు లాంగ్ టైం ప్రీచింగ్ ఏంటంటే అక్రాస్ ద వరల్డ్ ఎండ్ టైమ్స్ లో దేవుడు వీళ్ళని స్పెషల్ గా ప్రొటెక్ట్ చేసుకుంటాడు ఇజ్రైలైట్స్ ని అని ఒక ప్రీచింగ్ ఉంది బికాస్ అక్కడ టువెల్ ట్రైబ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి బట్ యాక్చువల్గా అయితే ఆ టువెల్ ట్రైబ్స్ నేమ్స్ కంప్లీట్ గా లేవు కేర్ఫుల్ గా చదివిన అర్థమవుతాయి అవి అక్కడ పర్టికులర్ గా మనకి రూడీ ను దాని తర్వాత దాను కనిపించాడు అందరూ చెప్పుగా డిస్కస్ జరిగి కామెంట్స్ వల్ల మనకి కనిపించవు కేర్ఫుల్ గా చూసినప్పుడు అండ్ అక్కడ ఏమవుతుందంటే జోసఫ్ ఒకటి ఉంటుంది దాని తర్వాత మనిషేకి ఉంటుంది అక్కడ ట్రైబ్ మనిషే కాదు కదా ట్రైబ్ జోసెఫ్ ట్రైబ్ అనే ఉండాలి నేమ్ కానీ జోసఫ్ కుమారుడు మనిషే అండ్ ఎఫ్రైన్ బట్ ఎఫ్రైన్ మిస్సింగ్ ఉంది కానీ మనిషే ఉంటుంది ఎఫరైనా మీరు తర్వాత డీటెయిల్ చాప్టర్ వన్ చాప్టర్ సెవెన్ వర్స్ వన్ టు ఎయిట్ చదివితే మీకు అవన్నీ క్లియర్ గా అర్థమవుతాయి అయితే అక్కడ జోసఫ్ ఇద్దరు కుమార్లు ఉంటారు ఆ ఇద్దరు కుమార్లలో ఒకరి నేమ్ మిస్ అయిపోయింది ట్రైబ్స్ లో స్పెషల్ కాబట్టి జోసఫ్ టూ సన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు జోసఫ్ ఒక భాగం ఇచ్చింటారు దాని తర్వాత మనిషికి ఒక భాగం ఇచ్చారు కానీ ఎఫ్రైమ్ లేదు అక్కడ స్థానం ఎండి టైమ్స్ లో వై ఎఫ్రైమ్ ఈజ్ మిస్సింగ్ అన్నప్పుడు యాక్చువల్ అయితే అది అర్థం చేసుకోవాలంటే హుషే అర్థం చేసుకోవాలంటే హుషే గ్రంథం చదివితే కానీ అర్థం కాదు యాక్చువల్ వాట్ హ్యాపెన్ టు దిస్ టూ చిల్డ్రన్ ఆఫ్ జోసఫ్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఎఫ్రైమ్ బికమ్స్ మనిషి అక్కడ చూస్తే అదంటే వారు వీరు వీరు వారవుతున్నట్టం కదా ఆ ప్రాఫెస్ అక్కడ నెరవేరట్టు చూస్తాం కాబట్టి చాప్టర్ 11 కు వచ్చినప్పుడు వెరీ క్లియర్ గా వీటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు జస్ట్ ఒక రెఫరెన్స్ అన్నట్టు హూ ఆర్ ది స్టూ అన్నప్పుడు ఒక క్లూ ఇది దీస్ ఆర్ దట్ అనాయింటెడ్ వన్స్ అన్నట్టు కానీ ది అనాయింటెడ్ ద సన్స్ అని జేమ్స్ట్రాంగ్ అండి హూ ఇది అనాయింటెడ్ అంటే దన్స్ అనాయింటెడ్ ఆర్ కాల్ ద సన్స్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్ గా కాబట్టి వీళ్ళిద్దరు ఎవరంటే దేవుని సన్నిధి వాళ్ళే కాబట్టి దేవుని అభిషేకం పొందుకున్న వాళ్ళే చాప్టర్ లెవెన్ ఇప్పుడు చూస్తున్నాం రెవెల్యూషన్స్ చాప్టర్ లెవెన్ త్రీ ఫోర్ లో ఏముందంటే నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను కాబట్టి ఈ ఇద్దరు అనాయింటెడ్ విట్నెసెస్ కి నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనె పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల రఫ్లీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నట్టు వెయ్యిన్ని అరవది అరవై దినంలు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు ఈ టూ పైప్స్ టూ విట్నెసెస్ టూ అనాయింటెడ్ పీపుల్ తర్వాత వాళ్ళు ప్రవచించడం అనేది అంటే దేటిన్ దెమ్సెల్స్ అన్నట్టు ఆయిల్ ప్రవచనం అనేదే ఆయిల్ ని అంటే సత్యాన్ని ప్రకటించడమే ప్రవచనం యాక్చువల్గా కాబట్టి ఆయిల్ దే ఆర్ ఎంటింగ్ దెమ్జెల్స్ హౌ లాంగ్ అంటే రఫ్లీ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వీరు భూలోకంకు ప్రభు వాని ఎదుట నిలుచున్న రెండు ఒల్లివచ్చట్లను దీప స్తంభంలోనై ఉన్నారు ఇక్కడ క్లూ ఉంది యాక్చువల్ గా ఓఆర్ దీస్ అనేది మోర్ క్లియర్ గా ఫోర్త్ వర్స్ లో వీరు భూలోకమునకు ప్రభు అంటే వీళ్ళు లెక్క ఎక్చో మనం ఎక్కడ చూస్తున్నాము చాప్టర్ ఫోర్ లో చూసినప్పుడు జకరియా చాప్టర్ ఫోర్ లో లెవెల్ రెవల్యూషన్స్కి వచ్చేటప్పటికీ లెవెన్త్ లో వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే భూలోకం నాకు వాని ఎదుట నిరుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభం ఉన్నారు ఈ రెండు ఈ రెండు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఎంటింగ్ అన్నట్టు వారి గోల్డెన్ ఆయిల్ ని తక్కిన క్యాండిల్ లోకి ఎంటీ చేస్తున్నారు అన్నట్టు త్రూ ది ప్రీచింగ్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ జకరియాకి ఇంకేం అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన టైంలో జరగాలి ఈ ప్రాఫెసీస్ ఓర్ టెస్ట్మెంట్ లో జరగాలి ఈ ప్రాఫెసీస్ జకరే గ్రంథంలో ఉన్న ప్రాఫెసీస్ ఒక్కటి కూడా ఆ రోజుల్లో జరగలే అవి మన టైం వరకు అన్ఫార్చునేట్లీ ఎవరు కూడా జెకరే గ్రంథాన్ని ధ్యానించారు అండ్ ఇప్పుడు ఈ జెకరే గ్రంథంలో ఉన్న చాప్టర్ ఫోర్ ని ధ్యానించకపోతే ఇంపాసిబుల్ అన్నట్టు ఈ రెవల్యూషన్స్ చాప్టర్ లెవెన్ వరకు ఏం అర్థం అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా ఉంటది చదువుతుంటే అది ఇప్పుడు మరోసారి మనం జకరే గ్రంథం నాలుగో అధ్యాయానికి వెళ్తున్నాం జకరే గ్రంథం నాలుగో అధ్యాయం ఐదు నుంచి పది వచ్చారు నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా నాకు తెలియనంటిని అప్పుడు అతడు నాతో ఇట్లా నేను ఇప్పుడు చూడండి టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా చూడండి అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబాబేలు నాకు ప్రత్యక్ష ఇదే వాళ్ళు చేయాల్సిన సేవ ఏందనేది వాళ్ళు చేయబోయే సేవ ఏందనేది ఇక్కడ చెప్పబడింది అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబాబేలు నాకు ప్రత్యక్ష ఇదే ఏంది చూడండి శక్తి చేతనో బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును కాబట్టి ఒక విషయం గురించి మాట్లాడుతుంటూ ఏదది జరగాల్సిందనండి ఆ ఇక్కడ పర్టికులర్ గా జరుబాధులు అనే పదముంది ఈ జరుబాధులు ఎవరు ఆయనకు ప్రత్యక్షమైన యహోవాకు అయింది దాని ఈ శక్తి చేతనైనను కాక నా ఆత్మ ఇది జరుగునని సైన్యంకి అధిపతిగా యుహోవా సెలవు ఇచ్చాను కాబట్టి ఎక్కడిగా ఫోర్ ఫైవ్ ఈ సిక్స్త్ వర్స్ ఉన్నది ఏంటంటే ఆల్మోస్ట్ అప్పుడందుకే దీని కొరకు నేను టూ థౌజండ్ లో రికార్డింగ్స్ అన్ని వింటా ఉన్నాను తిరిగి హౌ ఎలాబొరేటరీ అక్కడ చూసామనేది ఏమో అర్థమైందంటే అక్కడ ఇప్పుడు జెరు అనే వ్యక్తి ఎవరు తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడు ఏడవసరంలో ఏముందంటే ఒక గొప్ప పర్వతం ఉంది గొప్ప పర్వతమా జరు బాబెలను నీవు ఏ మాత్రము ఏ మాత్రపు దానవు నీవు చదున భూమి వగుదువు కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని చెనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకుని పెట్టించును యహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను జరుబాబలి చేతులు ఈ మందిరకు పురాది వేసి ఉన్నవి అతని చేతులు ఆ మందిరాన్ని ముగించు అప్పుడు శనులకు అధిపతి మీ యుద్దకు పంపిణాడని నీవు తెలుసుకుందుకు తర్వాత పగవసన కార్యములు అల్పమలైన కాలంను తృణీకరించబడేవాడు లోకమంతటను సంచారం చేయు చేయుు యహోవా యొక్క ఏడు నేత్రములు చాలా క్లియర్గా ఉంది ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని బ్యాక్ వెళ్ళిపోతాం అలా సార్ మనకు వీళ్ళంతా ఎవరంటే యహోవా యొక్క ఏడు నేత్రములు కాబట్టి ఐస్ ఇక్కడ సెవెన్ ఐస్ అంటుండే సెవెన్ స్టార్స్ సెవెన్ ఐస్ సెవెన్ చర్చెస్ సెవెన్ ఐస్ గురించి మాత్రం అయితే యహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాబుల చేతిలో గుండు లోల్ చూచి సంతోషించను కాబట్టి ఇవన్నీ అప్పుడు ఆ రోజుల్లో ఎంతో అవర్స్ అండ్ అవర్స్ డిస్కస్ చేసినాం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 గుండు గారం అంటే ఈ ఇండ్లు కడతపుడు గోడలు కడతప్పుడు దాన్ని వాడతారు అన్నట్లు అది ఉంది ఆయన చేతిలో ఎవరి చేతిలో ఉందంటే ఇందాక చూసిన మనము జరుబాబుల చేతిలో ఉంది జరుబాబుల చేతిలో గుండు నూలు ఉండటం చూసి దేవుడు అయితే ఈ దీనికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక అనుకుంటా అరౌండ్ టువెల్ అవర్స్ రికార్డింగ్ ఉంది ఎక్స్క్లూజివ్లీ ప్లంప్ లైన్ టువెల్ అవర్ అవర్స్ ఉంది రికార్డింగ్ ప్లంప్ లైన్ దేనికి సంబంధించి అన్నప్పుడు ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చూసుకోగలుగుతా గానీ ఇవి మనకు అర్థం కావు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మౌంటైన్ దాని తర్వాత పై కప్పు పై రాయి అంటే క్యాప్ స్టోన్ లేక హెడ్ స్టోన్ ఉంది ఇంగ్లీష్ రిఫరెన్స్ లో హెడ్ స్టోన్ మౌంటైన్ హెడ్ స్టోన్ ఇన్ని పదాలు ఉన్నాయి అక్కడ కాబట్టి ప్రతిదీ సింబాలిక్ యాక్చువల్గా నేను ఏంటంటే సింబాలిక్స్ ఇవన్నీ ఎలిమెంట్స్ సెవెన్ ఐస్ అనేది ఒక సింబాలిక్ ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది దాన్ని మన టైంలోకి ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవాలంటే ఆయన యొక్క హోలీ స్పిరిట్ లీడింగ్ ఉంటే మనకు అర్థమవుతుంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే జెరూబ్ బాబేల్ ఎవరు అన్నప్పుడు పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించి కాదు అక్కడ ఓల్డ్ లేదు న్యూ టెస్ట్మెంట్ అనేది కాబట్టి దాన్ని జేమ్స్ రాంగ్ నెంబర్స్ చూస్తే కానీ అది మనకు అర్థం కాదు అయితే జేమ్స్ నంబర్స్ లో జెరు అనే వర్డ్ కి నేను మీనింగ్ చూస్తుంటే హెచ్ జెరు ప్రతి ఈవెంట్ ప్రతి సింబాలిక్ ఎలిమెంట్ ని మనము అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నిస్తాం జెరు అంటే హెచ్ ట్వంటీ టూ హెచ్ ట్వంటీ టూ లో ఏముందంటే డిసెండెడ్ ఆఫ్ that is from babylon anundi that is born there aithe interesting endante uh, root words vellapru okka sari first point endante 21 2216 h anappudu hebrew word annatadi zerubbabel anundi hebrew word h 2216 lemo undante someone who is descended of there is from babylon ante babylon nunchi baitiki vachina vaadu zerubbabel anedha oka oka meaning anadu zerubbabel ante dantaraata దట్ ఈస్ బాండ్ ధైర్ అంటే బెబులోన్ లో పుట్టిన వాడు అని అర్థం లో పుట్టిన జెరుబాబేలు బబులూన్ నుంచి బయటికి రావాలా అనేది మీనింగ్ యాక్చువల్గా బెబులోన్ జెరు బాబెల్ బాబెల్ అంటే బైబిలోన్ కదా అయితే ట్వంటీ టు ఫిఫ్టీన్ లో ఏముందంటే హెచ్ ట్వంటీ టు లో టు ఫ్లో అవే అని అంటే జరుబాబేలో అనేవాడు బబులోన్ లో పుట్టి పెరిగిన అక్కడ నుంచి హీ మస్ట్ ఫ్లో అవే అదర్వైజ్ బబులోన్ కి పట్టిన దుస్థితి అతనికి కూడా పడుతుంది కాబట్టి ఈ బబుల్ జెరూబాబేల్ ఎవడంటే మందిరాన్ని కట్టేవాడు ఇందాక చూసిన అతని అతనే ఫౌండేషన్ స్టోన్ లే అతని హస్తాలే దాన్ని ముగిస్తాయి మందిరాన్ని కాబట్టి ఆ ఫౌండేషన్ స్టోన్ ఏంది అది మనం చేయాల్సిన పని ఏందనేది యాక్చువల్గా జెరూబాబుల్ అంటే యూ ఐ ఇట్ రిప్రజెంట్ ఎవ్రీ వన్ ఆఫ్ ఎస్ పర్టికులర్లీ మినిస్టర్ సే ఒక ఎందుకంటే వివర్ ఆల్ ఇన్ బులో ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఎర్లీ మార్నింగ్ ఐ హావ్ గాన్ త్రూ సో మెనీ చర్చెస్ అంత కన్ఫ్యూజన్ ఆంగ్లికన్ ఆర్డర్ అదంతా లిబర్టికల్ ప్రీస్ట్యూట్ కి సంబంధించిన చర్చ సిస్టమ్ నేను అక్కడికి వెళ్ళొచ్చిన బయటికి స్పీచ్ ని ఆంగ్లికన్ ఆర్డర్ నుంచి బ్రదరిన్ సంఘానికి వెళ్ళిన అక్కడంతా డాక్టరీన్ ఆఫ్ సాలిబ్రేషన్ డాక్టరీన్ ఆఫ్ గ్రేస్ డాక్టరీన్ ఆఫ్ ఫెయిత్ అవే ఉంటాయి అక్కడ అంతకంటే వేరే ఏముండవు ఎస్కటాలజీ అసలే ఉండదు అక్కడ సెకండ్ కమింగ్ కి సంబంధించిన ప్రాఫెసెస్ ఏవి కూడా డీలింగ్స్ ఉండవు అక్కడ అంటే దే డోంట్ బోట్ డీప్ ఇన్ టూ ధోస్ పర్టికులర్ గా కొన్ని బ్రదరీన్ సంఘాలలో స్పిరిచుల్ గిఫ్ట్స్ ని రిజెక్ట్ చేసిన సంఘాలు దే డోంట్ అక్సెప్ట్ అన్నట్టు పోలీస్ అనాయింటే హోలీ స్పిరి గిఫ్ట్స్ ఆపరేట్ అవుతాయని కూడా ఈ అవన్నీ డెవలిష్ అంటారు అంటే దేవిని కరలిని సైతానికి పోలిస్తారు కొన్ని చర్చెస్ లో అదే రీతిగా అక్కడ నుంచి బ్యాప్టిస్ట్ చర్చ్ లో కొంతకాలం ఉన్న నారంగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లు అక్కడ అంతా ఓల్డ్ టెస్ట్మెంట్ డాక్టరీన్స్ పర్టికులర్లీ జూవిష్ జూవిష్ పీపుల్ కి ఎక్కువ ప్రారంభిస్తాయి ఆ టైప్ ఆఫ్ చర్చెస్ సిస్టమ్ జూవిష్ రిచువల్స్ పాత నిబంధన కాలకు ఆచారాలు వాటికి ఎక్కువ ప్రారంభిస్తుందటర్చ్ సిస్టమ్ దో సెల్వేషన్ క్రూసిఫిక్షన్ ఇవన్నీ చెప్తున్నా కానీ ఎంఫోసిస్ మటుకు వన్ టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది అదే ఇమీడియట్లీ పెద్ద కోస్త వెళ్ళిపోతే అక్కడ ఎక్స్క్లూసివ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంటాయి దాని తర్వాత ఎస్కెటాలజీ అంతా కొలాబ్స్ అయిపోయింటుంది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ సంబంధించిన అన్ని రాంగ్ టీచింగ్స్ ఉంటాయి అక్కడ పెద్ద గ్రూప్స్ అలా చూస్తే సో అప్పుడు నాకు అర్థం ఏంటంటే దిస్ ఎంటైర్ సిస్టమ్ ఈస్ లైక్ బ్యాగల్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ కన్ఫ్యూజన్ హూ ఈస్ రైట్ హూ ఇస్ రైట్ మేమే కరెక్ట్ మేమే కరెక్ట్ అని కొట్లాడుతుంటాయి చర్చ నిరోజు మాదే కరెక్ట్ మా బోధనే కరెక్ట్ మాకే ఫస్ట్ బయలుపరచబడింది మీరు తర్వాత వచ్చిన వాళ్ళు మా మేము మేమిచ్చే బ్యాప్టిజమే కరెక్ట్ మీది తప్పు అని ఒకరినొకరు ఒకరినొకరు బ్లేమ్స్ చేసుకొని ఒకరినొకరిని శప్పించుకోవడము ఒకరినొకరు ద్వేషించుకోవడము ఇదంతా బ్యాగ్ కి సవేశం అంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ మనుషుల బోధ దయ్యంల బోధ భూతంలో బోధ అంటాడు పౌలు గణితంగా రాసిన పత్రికలో మీరు దయ్యంలో బోధన అనుసరించిన వారు మీరు పూతంలో బోధన అనుసరించిన వాళ్ళు అంటారు మీరు నికలతలో బోధన అనుసరించిన వారు అంటారు కదా సెకండ్ చాప్టర్ వచ్చిన ప్రకటన కాబట్టి ఇది ఆల్ ఎక్కడ ఉందంటే బ్యాబెల్ ఇస్ నాట్ ఎనీవే దర్ సిటీస్ విది ఇన్ ది చర్చ్ ఎందుకంటే కన్ఫ్యూజన్ ఇస్ దేర్ ఇన్ ది చర్చ్ బ్యాబెల్ అంటేనే కన్ఫ్యూజన్ సో యూ రిప్రజెంట్ జెరు బాబెల్ నువ్వు దేవుని మందిరాన్ని అంటే మటుకు యూ హ్యావ్ టు ఫ్లో అవే ట్వంటీ టు సిక్స్ ఫిఫ్టీన్ లేముందంటే జేమ్స్ లో యూ హ్యావ్ టు ఫ్లో అవే ఫ్రమ్ వేర్ హెచ్ ఎయిట్ ఎయిట్ నైన్టీ ఫోర్ లో ఉంది సెకండ్ రూట్ కూడా అది హెచ్ ఎయిట్ నైన్టీ ఫోర్ లో ఏముందంటే యూ హ్యావ్ టు ఫ్లో అవే ఫ్రమ్ కన్ఫ్యూజన్ అనుంది కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఈజ్ బ్యాబెల్ అని ఉంది దట్ ఈస్ బ్యాబిలోన్ అని ఉంది కాబట్టి హెచ్ఎస్ బేబిలోన్ లేదు ఎవ్రీబడి నోస్ ఎందుకంటే బెబిలోన్ లో భూ గర్భంలోకి వెళ్లిపోయింది మెడక మిజర్ కాలం తర్వాత ఈ రోజు లేదు అది ఇప్పుడైతే దాని ఒక్క చిహ్నం కూడా లేదు ప్రపంచం ని గడగడలాడించిన గొప్ప దేశం ఒకప్పుడు సెవెన్ హండ్రెడ్ బీసీ లో ఈ రోజు మనకు కనిపించదు ఆ టెంకింగ్ వెరీ పవర్ఫుల్ కింగ్డమ్ డెబుకర్ నెజర్ దానిలు ఎహెచ్కేలు అక్కడ ఉన్నారు ఒకప్పుడు ధాన్యాల తర్వాత ఒక ఇయర్స్ డిఫరెన్స్ తానే వస్తారు హెచ్కే చరిత్రలో సో వీళ్ళందరూ ఏహెచ్కేల్ కూడా దర్శనాలన్నీ అక్కడ జరిగినాయి కేబారు నది తీరంనా అతనికి దేవుడి దర్శనం కనిపిస్తుంది హెచ్కేల్ గ్రంథం ఫస్ట్ అధ్యయనం చేసినప్పుడు మొత్తం బబులోనే ఎహెచ్కే కి దర్శనాలు కలిగినాయి ఏ కలిగిన ప్రతి దర్శనం outside of jerusalem when he was taken captive to babylon babylon ki chalagone bannavarallalo daniel tarata almost 10 years second captive madar danni second captivity a second batch of captive lani ethan veltharu anattu ee causei kaavti rendu boppa darshana so, bhagalu pra bible lo pravachana bhagalu anyadeshamaina babylon lo devudu chookinchamatandapudu rayabadda yastrakalu induku ante ippu untundi kada manamu babylon lo అందుకే ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా బబులోన్ క్యాలెండర్ జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే మనం మనం ఫాలో అయితే బబులోన్ క్యాలెండర్ ఇవ్వచ్చు అన్ఫార్చునేట్లీ నో బీ నోస్ వీఆర్ ఫాలోయింగ్ బెబిలోన్ క్యాలండర్ నంబర్ టూ మేము చేతికి ఉన్న గడియనం సెకండ్స్ నీడల్ సెకండ్స్ నీడుల్ కనుక్కుంటూ కూడా బెబిలోన్ ఇచ్చే కాబట్టి టైమ్ చూసినప్పుడల్లా మనం ఉన్నది బబులోన్ కాలం అనేది సూచిస్తుంది ఇవన్నీ సింబల్స్ కబుల్ ఎప్పుడో చూపించండి మనకి కొన్ని సంవత్సరాల క్రితం టూ నుంచి చూస్తున్నాం కాబట్టి వీఆర్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ఇన్ బబులోన్ ఎట్లా చెప్పగలవు అంటే ప్రగణ గంధంకి వస్తే ఆ మహాబబులో పట్టణముంది అక్కడ వాక్యం మరి ప్రగణ గంధం వచ్చినప్పటికీ ఎప్పుడు లేదు కదా ఫిజికల్ గా ఇట్ హాస్ బికమ్ స్పిరిచువల్ పాటవి గతించిన సమస్తం కొత్త కాబట్టి బబులోను ఎక్కడ లేదు మనలోనే ఉంది చర్చ సిస్టమ్ ఉంది అది కూలిపోబోతుంది విషయాన్ని మనం అడచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఈ జరుబాగా సంబంధించిన బేసిక్ మీనింగ్ అర్థమైంది కాబట్టి దిస్ జంటల్ ఇస్ నాట్ వన్ ఇండివిజువల్ దిస్ జెంటల్ మ్యాన్ రిప్రజెంట్స్ హూ ఇస్ సెయింగ్ దీస్ వర్డ్స్ ఈ వాక్యాన్ని వీటిని చూసి ఆ స్వీకరించి వాటిని ప్రకటించేవాడు అన్నట్టు తర్వాత ఇక్కడ ఏముందంటే మౌంటైన్ తర్వాత చూపిస్తాను గానీ జరుబాబేలు ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ రాయపడింది ఇదేమిటి అన్నప్పుడు ఈ జరుబాబేలు ఆ ఇద్దరు సాక్షి రిప్రజెంట్ చేసినట్లు మనం కలుస్తాం సిక్స్ పీవర్స్ లో అప్పటికే నాతో ఇది జరుబాబేలు నాకు ప్రత్యక్షమో యోహో ఇదే శక్తి చేతనూ బలము చేతనను కాక కాబట్టి మనకి అర్థం కావాలి శక్తి అనేది ఏంది బలమేంది అనేది శక్తి బలము ఈ రెండు సింబల్స్ మనకు అర్థమైపోతే మనం చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి పాడుతున్న పాట ఇది శక్తి చేత కాదెను బలముతో ఇది కాదనెను నా ఆత్మ ద్వారా ఇది చేతునని ఏను కామెగేషన్ పాడుతుంది లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి పాట బట్ ఆనెస్ట్లీ వాళ్ళకి ఎవరు తెలియదు మీనింగ్ ఎందుకంటే నేర్పిన వాళ్ళకి తెలియదు పాడుతున్న వాళ్ళకు కూడా తెలియదు బట్ అట్లీస్ట్ మన దగ్గర ఈ రోజు వచ్చింది కాబట్టి మనకైనా ఇది తెలియాలి ఈ వాక్యం ఈ శక్తి చేత అయింది బలము చేత అయినాడు దేవుడు మాట్లాడుతున్నాడు శక్తి బలముడు ఇవి రెండు సింబల్స్ ఆత్మ నా ఆత్మ అంటుంది కాబట్టి ఆయన స్పీడ్గా మనం ఊరికైనా అర్థం చేసుకోగలం కానీ శక్తి చేతనను బలముచేతనను కాక అన్నప్పుడు ఈ రెండు గ్రూప్స్ అని చెప్తున్నాడు దాని నా ఆత్మ అంటాడు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా శక్తి చేత నా బలము చేతన ఇవి సెపరేట్ ఎలిమెంట్స్ లాగానే కనిపిస్తున్నాయి ఆ వాక్యంలో శక్తి చేతనను బలముచేతనను కాక నా ఆత్మ చేత అంటే ఈ రెండు గ్రూప్స్ వల్ల కావు ఇది బాగా అర్థం తీసుకున్నంటే అండ్ బ్లడ్ అంటాం ఫ్లెష్ బలానికి సాదృశ్యం బ్లడ్ పవర్ సాదృశ్యం నాట్ బై మైట్ నాట్ బై స్ట్రెంగ్త్ అంటారు నాట్ బై స్ట్రెంగ్త్ కాబట్టి ఫ్లెష్ అండ్ బ్లడ్ వల్ల ఇవి సాధ్యం కావు అంటు ఈరోజు ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే లోపలే కనిపిస్తుంది అంటే అంత శరీరకంగా జీవించే వాళ్ళని అండ్ బ్లడ్ ఇవి రెండు గ్రూప్స్ యాక్చువల్ గా ఫ్లెష్ అంటే మైట్ అండ్ స్ట్రెంగ్త్ చూపించుకుంటే సేవ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కారణంగా లాస్ట్ చాప్టర్ లో మనం చూసినట్లు అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రత్వం జీవించే వాళ్ళు ఇవి రెండు గ్రూప్స్ అన్నట్టు ఇవి దీస్ పీపుల్ విల్ నాట్ బిల్డ్ అ చర్చ్ కానీ నా ఆత్మచేతనే ఇది జరుగును కాబట్టి ఆయన ఆత్మచేత జరుగునప్పుడు ఆ సెవెన్ స్పిరిట్స్ మనం చూస్తాం కదా సెవెన్ చర్చెస్ సెవెన్ స్పిరిట్స్ ఇవి ఆయన ఆత్మచేత నటుంపాటు వారి ద్వారానే సాధ్యము అనేది అందరూ చెప్తున్నాడు ఈ వాక్యం తర్వాత ఏడవ వచనం కలిసినప్పటికీ గొప్ప పర్వతం అంటున్నాడు ఈ గొప్ప పర్వతం ఎవరిది ఎక్కడ మనం పాట పాడుతున్నాం గానీ అది తెలియదు ఓ గొప్ప పర్వతమా జలబాబు అడ్డగించిన ఎంత మాత్రము దానం నీవు హూ ఆర్ యూ దో హూ ఆర్ యూ ద గ్రేట్ మౌంటైన్ హూ ఆర్ దో ఓ గ్రేట్ మౌంటైన్ సెవెంత్ వర్స్ ఉంది ఒకటి ఈ గ్రేట్ ఎవరు అన్నప్పుడు మనకి చాలా ఎస్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి అక్కడ యాక్చువల్ గా ఈ గ్రేట్ మౌంటైన్స్ అంతా బైబుల్ లో చాలా మంది కనిపిస్తా ఉంటాయి ఆ గ్రేట్ మౌంటైన్ సంబంధించిన కొన్ని డీటెయిల్ గా నేను చూపిస్తాను చూడండి ఎక్కడ చూస్తాను మనం ఫస్ట్ అంటే జనమయ చాప్టర్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ లో ఉంది గ్రేట్ మౌంటైన్ సంబంధించి లాంగ్ ఇయర్స్ క్రితం చూసిన వాక్యం ఇది మళ్ళీ బ్యాక్ వస్తుంది మనకి సైకిల్ జనమయ చాప్టర్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ లో సర్వభూమి సర్వభూమిని నాశనం చేయు నాశన పర్వతం గ్రేట్ మౌంటైన్ నేను నీకు విరోధిని ఇదే యహో ఆ గ్రేట్ మౌంటైన్ కి విరోధం దేవుడు నేను నీ మీదికి నా చెయ్యి చాపి ఫిలపై నుండి నిన్ను క్రిందికి తొరలించొద్దును చిచ్చు పెట్టిన కొండ వలె ఉండజేయుదును కాబట్టి ఈ మౌంటైన్ ఇప్పుడు ఈ లోకంలో ఏ రీతి ఉందనేది చెప్తాడు సర్వభూమి నశింపజేయు నాశపర్వతం లాగా ఉందంట ఈ మౌంటైన్ దాని తర్వాత చిచ్చు పెట్టిన కొండ చిచ్చులు పెట్టడం అంటే మనకు తెలుసు అది ఎప్పుడు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది బ్లేమ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఫైటింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటది ఈ కొండ దేనికి సంబంధించింది అన్నది మనం అర్థం చేసుకోవాలా కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకంటే మౌంటైన్స్ లోనే యాక్చువల్ గా చర్చెస్ ఎక్కడ చరిత్రలో గాని న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు కూడా కొడెంత్ ఇవన్నీ చర్చలు మౌంటైన్స్ మీద ఉంటాయి ఇంట్రెస్టింగ్ ఏ రిలీజన్ టెంపుల్స్ గానీ అన్ని కొండల మీద కట్టుకుంటారు మనుషులు ఎందుకు అనేది మనం అర్థం చేసుకోవాలి హైయెస్ట్ ప్లేసెస్ అంటాం వీటిని యాక్చువల్గా హైయర్ ప్లేసెస్ అంటాం కొండల మీద చెట్ల కింద వాళ్ళు తూఫాములు వేసేవాళ్ళని ఇన్ఫాక్ట్ జెరుసలేం కూడా సెవెన్ హిల్స్ మీదనే ఉండదు ఏడు ఏడు సెవెన్ మౌంటైన్స్ మీద ఉండదు కట్టబడింది జెరూసలేం జెరూసలేం అనే కాదు ఇటలీలో రోమ్ చూస్తాం రోమ్ పట్నం కూడా సెవెన్ మౌంటైన్స్ మీద కట్టబడింది స్కాట్లాండ్ సెవెన్ మౌంటైన్స్ మీద ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన నేబరింగ్ స్టేట్ ఆంధ్ర తిరుపతి కూడా సెవెన్ హిల్స్ కదా కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ ఇష్ట మనకి సెవెన్ హిల్స్ లేక సెవెన్ మౌంటైన్స్ మీద చర్చిలు గానీ దేవాలయాలు కానీ లేకటిమెంట్ టెంపుల్స్ కానీ కట్టబడినట్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎండ టైంకి ఇష్టపడికి ఈ టెంపుల్ ఎట్లా ఉంటుంది లేక ఈ మౌంటైన్స్ ఏ రీతి ఉన్నాయంటే మౌంటైన్స్ అంటే సింబాలిక్ గా రిలీజియస్ ప్లేసెస్ అన్నట్టు వర్షిప్ ప్లేసెస్ అవి ఏ రీతిగా తయారైనవి దేవుడికి వ్యతిరేకంగా అనేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి వాళ్ళ నేచర్ ఎట్లుంటుంది అనేది మౌంటైన్ హెచ్చరిస్తుంది తర్వాత ఈ మౌంటైన్ ఏం జరగబోతుంది దేవుడు దాన్ని ఏ రీతిగా ఏ రీతిగా ట్రీట్ చేస్తారు మరికొన్ని వాక్యాలలో చూపిస్తాను దానికి ముందు జకరే గ్రంథం మౌంటైన్ మళ్ళీ తర్వాత మనం వస్తాం ఇవన్నీ స్పిరిచువల్ హై ప్లేసెస్ అంటారు యాక్చువల్ ని జకరే గ్రంథం నాలుగో మధ్యము ఐదు పదిలో ఏం చేస్తున్నాం అంటే ఎనిమిదవ యహో వాకు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు జరుబాబుల చేతులు ఈ మందిరపు పునాది వేసినవి అతని చేతులు ముగించును ఆయననే పునాది వేస్తాడు అనేది అయితే నేను ఏదో తీసుకున్నా గా పునాది వేసేది ఏందన్నప్పుడు ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఉంది ఆ వాక్యం ఏమైనా నేను చదువుతున్నాను అది ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక ఎటువంటి పునాది అనేది అక్కడ చెప్పబడింది ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఇరవైవ వచనం ట్వంటీ ఎయిత్ రెండవ అధ్యాయము ఇరవైవ వచనం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 క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఇది హెడ్స్టోన్ ఇది క్యాప్స్టోన్ ఇంత ఫౌండేషన్ జరుబాబద్ది క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయిండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఇది యాక్చువల్ ఫౌండేషన్ అన్ఫార్చునేట్లీ మనం వేరే ఒక ఫౌండేషన్ చేస్తున్నాం ఈరోజు ప్రపంచం అంతటా చర్చ లో మనం ఏ మనం ఏ ఫౌండేషన్ కట్టబడ్డామంటే అపోసలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి మనకి మూలరాయి క్రీస్ అన్నట్టు అంటే క్యాప్స్టోన్ హెడ్ అన్నట్టు అంటే ఇదంతా ఒక చర్చ్ సిస్టమ్ ఏ రీతిగా ఉంది క్యాప్స్టోన్ ఉన్నప్పుడు టిప్ ఆఫ్ ది మౌంటైన్ యాక్చువల్లీ అయితే ఏ రీతికి చెప్పాలంటే టిప్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అది మనం పిరమిడ్స్ కట్టప్పుడు పైన ఉండేదాన్ని క్యాప్స్టోన్ అంటాం మూలరాయి పిరమిడ్ లో పార్ట్ కన్స్ట్రక్షన్ ఏంటంటే టిప్ కన్స్ట్రక్షన్ అంత కట్టుకు కూడా ఆ పైన చివరి భాగం షార్ప్గా ఉంటుంది ఆ పోర్షన్ కట్టడము చాలా కష్టం అంటారు ఈ రవి బ్రదర్ వీళ్ళకి గెలుస్తుంది అది క్యాప్స్టోన్ ఎందుకు అంత కష్టం దాని అట్లా కూర్చోపెట్టడం ఈజీ కాదంట దానికి హైలీ క్వాలిఫైడ్ పీపులే కావాలి క్యాప్స్టోన్ కాబట్టి ఫ్రవ్వే ఆ క్యాప్స్టోన్ అర్థం చేసుకోవడం బహు కష్టకరం అనేది చెప్తుంది కానీ ఎప్పుడైతే మనము ఈ ఫౌండేషన్ మీద కట్టబడతామో మన పని అడనట్లు ఈ విట్నెసెస్ టూ ఈ టూ ఆలివ్ ట్రీస్ కానీ లేక టూ ల్యాంప్ క్యాండిల్ స్టిక్స్ కానీ జీవితం ఏంటంటే ఈ ఫౌండేషన్ మీద మనం కట్టాల కానీ కొత్త ఫౌండేషన్ చేయొద్దు జేను ఎక్కడి నుంచి వచ్చిండు డబ్బుల నుంచి బయటకు వచ్చిండు కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు వచ్చాడు కన్ఫ్యూజింగ్ రిలీజియస్ సిస్టమ్స్ నుంచి బయటకు వచ్చాడు మనమందరం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఎండ్ లో ప్రభు మన ప్రభుయే మమ్మూల్ హెడ్ స్టోన్ కాబట్టి మనం అపోస్టులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడ్డ జీవితాలు మనకు ఉండాలనేది ఆ వాక్యం హెచ్చరిస్తుంది తర్వాత ఈ మౌంటైన్ గురించి ఏం చెప్పబడుతుందంటే ఈ గొప్ప పర్వతమ జరిబాబులను అటగిస్తే నువ్వు ఏమాత్రపు ధనం అంటే ఈ మౌంటైన్ ఏం చేస్తుంది ఈ రోజు అంటే జరిబాబులు సేవ జీవితాన్ని అటగిస్తుంది ఆయన దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడి నుంచి బయటికి వచ్చేసి కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి సత్యాన్ని స్వీకరించిన వాడు సత్యాన్ని గ్రహించిన వాడు సత్యం అనే పునాది మీద లేక అపోస్తలు ప్రవక్తలు పునాది మీద ఆ మందిరాన్ని కడుతుంటే ఈ మౌంటైన్ అడ్డగిస్తుందంట కాబట్టి మనం అర్థం తీసుకోవాలి ఈ మౌంటైన్స్ ఇప్పుడు ఏందనేది రిలీజియస్ గ్రూప్స్ ఇవన్నీ ఇప్పుడు మన సేవా వేరే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు ఎందుకు వ్యతిరేకం మనం వేసుకున్న ఫౌండేషన్ వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు వేసుకున్న ఫౌండేషన్ వాళ్ళకి కంఫర్టబుల్ గా కానీ అది ప్రభు ఫౌండేషన్ కాదని మనం తెలిసినప్పుడు మనం దాని నుంచి బయటకు వచ్చినాం జరుబాబుల్ లాగా కాబట్టి ఇప్పుడు అవి ఆ రిలీజియస్ సిస్టమ్స్ ఇతనికి అడ్డుగా ఉన్నాయి దేవుడు ఏం ఓ గొప్ప పర్వతమా నువ్వు జరబాబులు అడ్డగిస్తున్నావు నువ్వు ఏం నువ్వు గొప్పదానం అనుకుంటున్నావు ప్రపంచం అంతటా విస్తరించినావు కాబట్టి నేను నిన్ను చదున భూమిగా చేస్తానంటే ఫ్లాట్ చేసి పడేస్తా ఎన్నటికీ కనిపించకుండా కాబట్టి ఈ మౌంటైన్ ఎట్లా ఫ్లాట్ అయిపోతుందంటే ఇందాక నేను చూపించిన జనమయ చాప్టర్ ఫిఫ్టీ వన్ లో చూసినాం మనం ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ లో బిహోడ్ ఐఎమ్ అగేన్స్ ది ఓ డెస్ట్రా మౌంటైన్ ఇవన్నీ దేవుని సేవ జీవితాన్ని డెస్ట్రాయ్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని తిరిగి డెస్ట్రాయ్ చేస్తుంటాడు దేవుడు విచ్ డెస్ట్రాయిడ్ ఆల్ ది అర్త్ ఈ మౌంటైన్ ఏం చేస్తుందంటే సర్వభూమి నశిపజేయ నాష్ట పర్వతం ఇది నశింపజేస్తుంది సర్వభూమిని ఈ మౌంటైన్స్ ఈ మతపరమైన జీవితం కన్ఫ్యూజన్ సర్వభూమి నష్టం చేస్తుంటే దేవుడు దానికి విరోధమైత నేను నీకు విరోధనై ఇదే యహో వర్క్ నీ మీదికి నా చెయ్యి చాపి నిన్ను కిందికి దర్లిస్తున్నా ఐ విల్ స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్ अपॉन thee అండ్ రోల్ thee డౌన్ ఫర్ ద రాక్స్ ను ఎక్కడైతే కట్టుకోనోో న్యూనత స్థితిలో న్యూనత స్థితి నుంచి నిన్ను కిందికి పడవేస్తాను ఐ యామ్ విల్ మేక్ thee అ బంట్ మౌంటెన్ అంటే నువ్వు ఇంగ్లీష్ లో ఏమ బంట్ బంట్ మౌంటెనర్ అంటే తెలుగులో కష్టపడికి చిచ్చు పెట్టిన కొండవలే అంటే బర్నింగ్ అంటే చిచ్చు పెట్టడం అన్నమాట చిచ్చు పెట్ట అంటే మంట పెట్టడం మంట పెట్టే కొండ కబట్టి చిచ్చు పెట్టిన కొండవలే ఉండువు అంటే నువ్వు మొత్తం కాల్చేవే పడతాను అన్నట్టు రండి ఈ ఈ మౌంటైన్ మొత్తం కాల్చలే పడుతుంది కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్తున్నాడు అయితే నేను జకరే రంగాల్లో చూసిన హౌ దగ్గర దెషన్ అనేది ఇప్పుడు నేను చూపించాను కానీ ప్రకటన పదహారు లో ఉంది ఈ మౌంటైన్ సంబంధించి అదే ప్రకటన పదహారు ఇరవైలో ప్రతి ద్వీపం ను పారిపోయేను పర్వతముళ్ళు కనబడకపోయేను అక్కడ ఈ ప్రాఫెసీ జకరకు చూపించిన నాలుగో అధ్యాయంలో ఉన్న ప్రాఫెసీ అని ఎందుకంటే ఇవి సెవెన్ మౌంటైన్స్ అవి ఒక మౌంటైన్ సెవెన్ మౌంటైన్స్ లాగా కనిపిస్తాయి మనకి ఎంటర్టైన్స్ వచ్చినప్పటికి రిలీజియస్ సిస్టమ్ ఒక్కటి కూడా కనిపించకపోయాను పర్వతములు కనబడకపోయాను దాని తర్వాత సెవెంటీన్త్ చాప్టర్ రెవల్యూషన్ సెవెంటీన్త్ చాప్టర్ నైన్ లో ఏముందంటే ఇందులో జ్ఞానము మనసు కనబడను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు కాబట్టి ఈ సెవెన్ మౌంటైన్స్ సెవెన్ హెడ్స్ అంటున్నాడు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అంటున్నాడు ఇది కూడా నేను ఇప్పుడు అంత మీకు చూపించాను కానీ సెవెన్ హెడ్స్ సెవెన్ మౌంటైన్స్ తర్వాత అవన్నీ ఫ్లాట్ అయిపోతాయి అవన్నీ దహించి వేయబడతాయి అని కూడా హెచ్చరిస్తున్నాడు ఈ ఏడు తలలు ఏంది అగైన్ ఏడు కొండలు ఏంది ఇవన్నీ చర్చికే రిలేట్ అవుతున్నాయి అనేది మనం అర్థం తీసుకోవాలి ఎందుకంటే క్యాండిల్ స్టిక్స్ ఆ సెవెన్ చివరికి ఏడు తలలు ఏడు కొండలు ఇవన్నీ డిస్ట్రాయ్ కాబోతున్నాయి ఇతరలో ఎందుకంటే ఇవి ప్రభు యొక్క ఫౌండేషన్ మీద లేవు క్రైస్ట్ ఫౌండేషన్ మీద లేవు ఇవన్నీ కన్ఫ్యూజన్ లో ఉన్నాయన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం తర్వాత అక్కడ చక్రే గ్రంథంలోనే నాలుగవ అధ్యాయము పదవ వర్షంలో చెప్పాలి లాస్ట్కి వచ్చినప్పటికీ కార్యములు కార్యములు అల్పంలైన కాలమును తృణీకరించిన వాడేవడు ఇంగ్లీష్ లో చాలా డిఫరెంట్ గా ఉంది ఫర్ హూ హ్యాత్ డిస్పైజ్డ్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్ అని ఇంగ్లీష్ లోకి వచ్చినప్పటికీ కార్యములు అల్పంలైన కాలమును తృణీకరించిన వాడేవడు ఇది ఒక టైం అన్నట్టు కాలం ఫర్ హూ హ్యాత్ డిస్పైజ్డ్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్ ఆ కాలంలో ఒక స్మాల్ థింగ్ అంటే అల్పమైన విషయం ఇది ఒక స్మాల్ గ్రూప్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక స్మాల్ గ్రూప్ కి బయలుపరచబడ్డప్పుడు వాళ్ళు చెప్పారు ఈ పీపుల్ ధృణీకరిస్తారన్న విషయాన్ని కూడా హెచ్చరిస్తుండ్రుడు ఈ పదవ వచనంలో తర్వాత జరుబాబుల చేతిలో గుండెలో ఉండటా సంతోషించాడు అయితే ఈ జరుబాదులు అనే వ్యక్తి ఎవరంటే దేవుని సేవకుడు మనం చేస్తున్నాం దాని ఆయన సేవా జీవితం ఎట్లా ఉంది ఆయన బబుల నుంచి బయటకు వచ్చిండే కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చిండు అక్కడ పుట్టిండు యాక్చువల్ గా ఆ చర్చ్ లో పుట్టిండు కానీ అక్కడ వచ్చిండు బయటకు వచ్చిండు కాబట్టి ఆయన దేవుని మందిరాన్ని సరిగా కట్టడానికి ప్రయాసపడుతున్నాడు కానీ తక్కిన మందిరాలు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు రిమైనింగ్ మౌంటైన్స్ వాటి అన్నిటినీ ఏడు డిస్ట్రాయ్ చేస్తానంటాడు ఇప్పుడు ఏం జరుగుతున్నాయనేది టెన్త్ చాప్టర్ టెన్త్ వర్షన్ ఏమిటంటే లోకం అంతటిను సంచరము చేయుహోవ యొక్క ఏడు నేత్రములు కాబట్టి ఈ ఏడు ఆత్మలు ఏడు క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ దేవుడి యొక్క ఏడు నేత్రములు ఇక్కడ యహోవ యొక్క ఏడు నేత్రములు జరుబాబుల చేతిలో గుండు నూలు గుండుట చూచి సంతోషించిన అంటే ఎందుకు సంతోషిస్తారంటే జరుబాబుల చేతిలో నూలు గుండు ఉంది ఈ నూలు గుండు లేక ప్లంబ్లైన్ అంటారు ఇంగ్లీష్ లో గుండుదారం అంటారు మన తెలంగాణ భాషలో ఈ గుండుదారం ఇల్లు కట్టేప్పుడు కట్టేడుదట్టు అది ఎందుకు చేతిలో ఉండి దేవుడు సంతోషిస్తుండో అన్న విషయం మనం అర్థం తీసుకోవాలి డీటెయిల్ గా నేను తర్వాత చూపిస్తాను మెయిన్ గా మీరు ఏం చేస్తారంటే ఆమోస గ్రంథము ఏడవ తేము ఏడు పదిహేను వర్షాలలో ఈ ఈ గుండు దానికి సంబంధించిన బోధ ఉంది ఆమోసకి దేవుడు దర్శనం చూపిస్తున్నాడు ఆ దర్శనంలో దేవుడు ఒక గోడమి లవడి గోడమి లవడి ఈ గుండె దారాన్ని దించేసిండు అప్పుడు ఏం జరిగిందంటే రెండు గ్రూప్స్ విభజన మనం చూస్తాం ఆ వాక్యంలో ఆ గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు పదిహేను వర్షాలలో ఎట్లా డివైడ్ అయిపోయినాయి ఆ గ్రూప్స్ అయినప్పుడు కొందరు అటు దిక్కు కొందరు ఇటు దిక్కు డివైడ్ అయితే ఎవరు అటు దిక్కు డివైడ్ అవుతున్నారు ఎవరు ఇటు దిక్కు డివైడ్ అవుతున్నారు అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ జరుబాబేలు ఆ గుండు నువ్వులను దించినప్పుడు దేవుడు సంతోషిస్తుడు ఎందుకు అంటే ఓ రీతికి చెప్పాలంటే సింపాలి గా జరుబాబులు మన ప్రభుకి సాదృశం అని డివైడ్ చేస్తుండు గుంపును ఏ రీతిగా గుండు లో దేవికి సంబంధించినట్టే ఒక మెజర్మెంట్ అని తెలుసు ఈ మేస్త్రీలు కడతపుడు మెజర్మెంట్స్ చూస్తారు ఆ గుండు దారం కింద దించి పెట్టినప్పుడు లెవెలింగ్ చూస్తారు అన్న పర్ఫెక్ట్ గా కట్టబడింది లేదా ఇటుకలు కడతాడు లెవెల్ ఇటుకలు కట్టబడుతున్నాయి లెవెల్ చూస్తారు దాని తర్వాత వాటర్ ఫ్లో ఒక ఫ్లోర్ మీద వాటర్ పోసినప్పుడు అది ఎక్కిపోవలను అటు దిక్కు ఆ గుండెగారం పెట్టి మెజర్మెంట్ చేసి ఆ లెవెల్ గా లోగా కట్టుకుంటా వాడతారు ఫ్లో అయితే వాటర్ గుండె దారం ముఖ్యంగా గుండెగారం ఎక్కడ వాడతారంటే ఈ రవి ఇంకా బాధ తెలుస్తుంది ఫౌండేషన్ మన పిల్లర్స్ వేస్తే ఆ కింద అదే అంటారు దాన్ని పెడ్ ఆ ఫౌండేషన్ స్టోన్ అండ్ దానికి కొత్తవి వాడతారు కొత్త గుండె దారం ఆ కొష్గా ఉండాలా అనే కింది చాలా కొష్షగా ఉండాలా పాత గుండెదారం వాడారు దానికొడ స్పెషల్ గా కొత్త కొనుక్కు వస్తారు ఒక స్థలంలో నేను అడిగిన బ్రతి గారికి ఎందుకంటే నాకు ఈ వాక్యం అర్థం కావాలంటే ఆ మేస్త్రిగా అడిగిన ఈ గుండె దారము కొత్త గడుతున్న వారు అప్పుడు ఆ కొత్త దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను డిస్కంటిన్యూ చేస్తాను రేపు అర్జున మనం మరీ డీటెయిల్ గా వీటిని చూస్తాం దేవుడి యొక్క వాక్యాన్ని దీని వచ్చినగాక తెలుసుకన్నాను మా భవిష్యత్తులో అర్థమైతే జాగ్రత్త తెలుసు కాబట్టి మా భవిష్యత్తులో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ అయితే చెప్తున్నాను అలాంటి పరిస్థితుల్లో విషయాల గురించి ఎక్కువగా చెప్పి చేసి తెలుసుకోవాల్సిన సమయం దేవుడు మనకి వెళ్ళాలన్న అనుకోకుండా మనకి ఎవరికి ఆలోచించి మొత్తానికి మాట్లాడాలని కొంచెం కదా సార్ బాస్ బ బాధ మాట అర్థం కాదు సార్ ఓకే ఓకే ఓకే వంద బాద్రపారు నా గుడి వాళ్ళకి ఆలోచన వచ్చింది కానీ దాన్ని నేను ఎక్కువ స్టడీ చేసి దాని విషయం సో అన్ని విషయాలు అది ఆధ్యాత్మికంగా బైబిల్ నుంచి మనం ఏదో సొంత మాటల్లో ఆ మాటలు కాకుండా ఆ బైబిల్ ఆ అందులో ఉన్నటువంటి పేర్లు వాటి అర్గాలు మరి అతడి చరిత్ర చరిత్రలో ఏం జరిగింది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 బాదుడా సర్ సర్ హలో సర్ సర్ బట్టా తీనే హింసల్ బూతాను సర్ సర్ హలో హలో వాయిస్ కట్ ఆ వాయిస్ కట్ అవుతుంది సర్ క్లియర్ జనరేషన్ సర్ అంతే సర్ కట్ కాటో ఇట్లా కొంచెం మంచిగా వస్తుంది ఆ రది వచ్చింది సార్ంగ్ గురి వాకింగ్ గు క్లారిటీ లేదు అదే అది కూడా ఇప్పుడు పడుతున్నాము రెండు అంటే ఇంకొక సింటారు హండ్రెడ్ ప్లేట్ లో ఆయనకి ఒక ఫోర్ ఫైవ్ సింగల్ సిక్సీ వెళ్ళి మార్నింగ్ వచ్చింది వచ్చింది ఆయన రక్షించి ఉన్నారు ఆయన ప్రాజెక్టులో ఒకటి యాడ్ చేయాలి और लो सो स्टार्ट आवर प्रेजेंटेशन सेंटर्ड विद द स्टैंड एट दिस ऑन स्टैंड सेंटेंस इज अवेलेबल फॉर कोड और सारा चैप्टर में द स्टूडेंट गाइड है उसको डाउनलोड कर सकते हैं అది ఒక ప్రొటెంజీనల్ అటిక్యం అనేది దేనికో అనులో దీని కుడియైట ఆ తేకల్ నంటే సకి యా సగిరి ఫాట్ ఆ రస్ ఫాట్ ఇన్ స్టేట్ సకి కి నిలా ఇట్స్ స్టాండ్ బీన్ రిహమబల్ ఇవని సజాయిన్ దట్ సంగ్స్ ఆఫ్లీ వా ఈ కన్ లెట్ హిస్ స్పెకి బట్ ఫాట్లీ నిలన్ స్కిట్ ఆ మోస్న్ అండ్ ద్వారా ఆశ్రయించి ఎక్కువగా తెలుసుకోవడానికి అక్కడ ఎక్కువ రోజులు ఎక్కువ ఆ రీతిగా నీటి లోకాన్ని విడిచిపెట్టలేదు అలాంటంటి మరి కుంభరాశిని లోకంలో చూస్తే ఏ మార్కింగ్ గురించి అన్ని పసురే నిష్పత్తిగా రాస్తావే కదా అంటే దొరలకి కొనసాం చేత ఏమేమి అన్నది అన్నట్లు అది గ్రాఫ్ వస్తావే దాన్ని క్లియర్ సంతారు పోస్ట్ చేస్తావు మనం ఏం లేదు అటు దాటుకు తెలుసు అవును చెప్పి పక్కకు చేద్దాం సిస్టర్ పక్కకు ఉంటాము అదే ఆదం చేస్తా తీర్చిస్తుంటున్నారు రాష్ట్రాలి వద్షయా మ్ిన్ను ందేలి కాశుగిందులిల్డొిモం జదెమటరఖి దిగఢివది తుదమ్రబాత తుదురఖ్జబులో ఴ�్పలంకె మ్ట్పలాắmడు అచి చిఆ DON്నplatz, ందలద� కోసము <laughs> చేరు మానే పరితియకిన్ సర్వదేవికికి సింగిలో మస్క్ వాలి ఒక ఇన్ఫొటబల్ వేన్ ఎనసఫ్ తీని తావు నాకి ఇట్ టవర్ కి గో లైక్ అన్నవా తీతిస్తా తనిదర్ కట్ చేయాలి దేన నా ఇంగలమమల్లి తీతి పోనాలి ఏది చెప్పి లేచి మస్రవ इस संबंध में वे उन्होंने विदित सूचना दे पाते हैं और सूचना प्राप्त होती है कि फिर से यह अध्यक्ष के अनुरोध पर 25/7 को वास्तव में सामान्य प्रस्ताव पर वास्तव में सामान्य प्रस्ताव पर उपस्थित करना था कि किस तरह से इन मुद्दों पर बात करें या वे अपने हाल के क्षेत्र में बड़े विकास के समस्या हो गई हुई है हम सभी की अपेक्षा है कुछ तरह से చెప్పండి సర్ సర్ దయతని నిన్న రౌండ్ గురించి ఈ వారకి గిందు వాళ్ళ గురించి ఉంటారు సర్ నేను అప్డేట్ చేయొని కాజిటి నిన్న పొద్దు ముందు ఒకసారి 425 సంఖ్యల నుండి కాల్స్ చేస్తాను తప్పకుండా నియా సి సర్ ఆఫీస్ నుండి క్లయింట్స్ సంకేత పోరా ఉస్తారే విధంగా ప్రతి ప్రతి ఆమేనియా నుండి ఒక ప్రాససింగ్ అంటే సబ్జెక్ట్ గ లక్షణ కేవలము అది అసలు కాదు శారీరక్ చూపించమని ప్రారంభిస్తుంది ఇక్కడ సుబ్బైంది మీరు ఏ రకంగా బాక్స్ చేసి తెప్పించ ందుకు మీకు వర్ణాలు ఇంకో అదే సహాయం చే చదివిస్తుంది అదే ఇంత మార్గదర్శించడం సహాయం బట్టి ఎక్కువ ఉండాలి కదంటే और हम तो बाद में करेंगे अभी अभी स्टडी कर लेते हैं कि क्या है अजेंडा भी बाय समथिंग हम लोग फर्स्ट बात इस्तेमाल हम एक टॉपिक पर करेंगे 그다음에 हमारा टोटल 100% कवर मराठी सूची के साथ में जाएंगे 그다음에 अह ऑल लोग करेंगे हम आज में मी फॉर दिस कोर्स के थैंक यू हर हर संदीप मैं ना తండ్రి గొరవ ఏదైనా ఇక్కడ కోసం కూడా సాధిస్తున్నాము కూలింగ్ కోసం సాధిస్తున్నాము రకరకరకాలుగా అతి ఉద్యోగాలుగా ఉన్నారు and a game my thoughts to give a hypothetical that is a beautiful all of the stream and that is authentic to the to give me a good idea and that is that is my part and my capability that you can not please నమస్కారం కార్పొరేట్ సంస్థ ఈ సైలెంట్ వందనానికి సైలెంట్ తరపున తెలియజేస్తున్నది ఇంటర్మీడియట్ లో వర కండిప్రమ ఈ నందర్ దేవుని దేవవక్కు వందనన ప్రభు నా ఇతరుకుడిని దిశమున అద్భుతమైన విద్వత్తులు చేసే పెంటిక్ కో ఈ వందనాలకు ప్రభు కృతజ్ఞతలు చెప్తున్నాము ఎనికి పాపములు లేని చెలికటి విదన్ లైసెన్స్ లో మీకు ఒక వందన ప్రభు ఆ సైలెంట్ తిరిగి ప్రమాపతరి ఈ ఉత్తమే తన కనే ప్రభు కృతజ్ఞ సోరేన కుస కుస కుస కుస సామర్థ్యుల బైసైకిల్ కొరియర్మల కుస కరినక ఎలా యా యా సర్టి కొర్బా నైన తీరుక చిత్తకు నామచేయితే చిత్తకు మనం గైడ్ కొలెస్ చిత్తకు మనం సేవారంగం వరకు సాంక్షియండి అంటే ప్రోబనలా ఈ రకండి ఉన్నది కంటె కొర్బా హలో వా టీ సమలో సాక్ష చివరి దింపుల్లో ఆయన రాత్రితులకు మిమ్మల్ని పరిచయం చేసినట్లు మాకు సహాయం చేయండి తండ్రి వారం కలిగి కలిగి మేము ముందుకు వెళ్ళినట్టు సహాయం చేయండి తండ్రి ప్రకటన ధ్యాని మా భవిష్యత్తు కనపరుస్తున్నందుకు బయలుపరుస్తున్నున్నాం ఒక పరిండి ప్రభుత్వ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తల్లి ప్రభా ఈ యొక్క తల్లి ప్రభావాలను మేము జారోకుండా తల్లి ప్రభా పరలోక పట్టణానికి చేరే నిగమరాలు కొనసాగితే వారముగా ఉండటం తయారు చేయండి మా మార్గంలోకి నడిపించిన దేవా మేము అనేక తండ్రి ప్రభావారి జీవితంలో పరిచయం చేసి వారంతా ఉండేటట్టు ధ్యానం చేయండి మేము అలక్ష్యము నిర్లక్ష్యము చేయక తండ్రి ప్రభుత్వం వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమయము కూడా సద్వినియోగం చేసుకుని మీకు మీ కార్యములు మాత్రమే మేము మావన్నీ విడిచిపెట్టి మా చిత్తము మేము మా చిత్తము మేము కేవలం ఇన్ని చిత్తముని అనుసరించి ఇ పనిపై మేము పోరాడే ప్రజలంగా ఉన్నాను తిరిగా ఉన్న ప్రతి సభ్యుడు సదే ప్రభా నైనా ఆలోచించి ప్రభు మీ చిత్తం మాత్రం చేసే వారంగా మేము ప్రభావ ఎందుకంటే నైనా ఈసారి అపవాది ఎక్కడి నుంచో ప్రభు మాలో నుంచే బయలుదేరాడు బయలుదేరుతాడు అన్నారు ప్రభా కాబట్టి మేము మమ్మల్ని మేము పరీక్షించుకుని ఆత్మ విమూర్త చేసుకునే వారంగా మేముండాలి ప్రభా సహాయం చేయండి ప్రభానాలు దయచేయండి ప్రభావ జ్ఞానములు నేర్చండి భక్తులు దాచేయండి లేదు ప్రభా కాబట్టి అపవాదికి చోట తండ్రి ఈ పశ్చాతాపం కలిగి నల్ని మీ యొక్క నిమిషం తండ్రి ప్రభావిత మీ పాఠాలను నేర్చుకునే అనేక లేదు తండ్రి ప్రభావ పాఠాలను వివరించడంలో సాయం చేయండి తండ్రి ప్రభావ ముఖ్యంగా మా చిన్న ప్రభుత్వం చెల్లిస్తుంటున్నాడు తండ్రి ప్రభావించిన బిడ్డ ప్రభావీ చెప్పారు మా నిర్లక్ష్యం తండ్రి మా నిర్లక్ష్యముల కారణమే ప్రభావ ఆయన తండ్రి ప్రభావం పెట్టుకుని తింటున్నాం ముఖ్యంగా ఈ రోజున కోవిడ్ పాజిటివ్ వచ్చింది ప్రభావాలలో వచ్చిన ప్రభావ ఆయన సింటమ్స్ మరి తీవ్రంగా ఉన్నాయి ప్రభావం దయచేయండి ప్రభుత్వం దయచేయండి ప్రభావ డాక్టర్ తో మీరు మాట్లాడండి ప్రభావ బిడ్డ చుట్టు కాపు ఏర్పాటు చేయండి ప్రభావ బిడ్డకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ నియంత్రు ప్రభావ ఆయన ధైర్యం దయచేయడం ప్రభా తన కుటుంబంలో మరి ఎవరికైనా మరి ఎవరికైనా అంటుకుని ఉంటే వారు హోమ్ క్వారంటైన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకునే వారికి కావలసినటువంటి పవర్ నుండి సహాయం చేయమని వేడుకొని తింటున్నాం ఏదో ప్రభావితం కట్టడిస్తున్నాం కొత్త పెడతారు ప్రభావ అలాగే ప్రజలు మర్చిపోయి మాట్లాడుతున్నారు మీ కుర ఎంత గొప్ప ఇక్కడ ప్రభావితం వేడుకొని తింటున్నాను వందనాలు బనాలు అన్న దిక్కులేని వారిని బట్టి వంద ఏ చైతే లేని రౌదాండిగా తండ్రి వారిని బట్టి వందనాలు తండ్రి స్వభావ వారిని ఖరణించండి పికరించండి వారికి సహాయం చేయండి ప్రజల వికలాంగుల ప్రజల్ని బ్లైండ్ ప్రజలకి సభ వారికి సహాయం చేయండి పరిపించండి వారిలు సహాయం చేయండి వారి కి అనేక చేస్తున్నారు వారి యొక్క కలిగి వస్తున్నారు కాబట్టి వారు రక్తికుడుతూ సహాయం చేయాలను చేయమని సహాయం చేయమని వస్తున్నాం ప్రతి వంద మాట కూడా మీరు నెలలకు అందడానికి వంద ఆ బిడ్డ జరిగిపోయింది రెడ్డి అవుతుంది మళ్ళా పెరిగిపోతున్నాడు ఆందోళన కండిషన్ స్వష్టపరచండి మీకు అసాధ్యమైన వేరే తండ్రి మీకు సాధ్యమే ఉన్నా తండ్రి తెలియదు ఆ బిడ్డని కనికరించండి కర్రించండి ముక్కలు ప్రొవ దాన్ని తీసుకోండి కుటుంబం లేదా తండ్రి ఆయన పరిస్థితులు అన్ని సరిస్థితి కార్యాలయం చేయండి బ్రదర్ డాన్యాలని బట్టి వందనాలు ప్రభుత్వ ఆరోగ్యా సగ్ ప్రభుత్వం చివరు దర్శించారని గ్రహించి న్నిటికీ అలవాటు పడుతున్నారు మరి మీద మీ చేతుల్లో బాగున్నాయా లేదు బ్రెండ్తో సావచ్చు I'm going to నేను సక్సెస్ కొనుక్కున్నాను. జబలూరులో ఉన్నది కొంతవరకు అది చాలా రాత్రి నేను పరిచయం చేసుకున్నాను. మాహూర్ పండితుని తో పాటు ఎర్మితిని మాత్రం కొర్కు పనుల మీద సాక్షి. అదో ఎవరికైనా ఒక మెకపులాటిని స్ట్రక్. తో అదొకన సంచుం చెందారు. అదో దీపనై లేకల తన. ఏదో ప్రశ్నను చార్జ్ చేసిన కొరవటెనస్ ఫోర్స్ తోడు. ఇంతలో తోనారుకు సంజీవ్ తోనారును వాకింగ్ గారు ఆకేసి నామ పట్టణం కాలేని ఎందుకాల్ని తోవారు దర్శించెను. ఎన్నో కష్టాల మధ్య సేవ చేస్తుంది సహాయం చేస్తే కాస్త దగ్గర పచ్చండి వలనన నిలకడతో సంచన్ అంటే కంట్రోల్ రిన్ఫోర్సెస్టివ్ సిస్టమ్స్ అనే బోర్డ్ సిస్టమ్ కండి ఇందులో దానికి సంబంధించిన అప్రోచ్ ఉంటుంది వవలనన సఖరిచేను నజేబన్ ఫంక్షులో ఎక్స్టెన్డ్ అంటే ఈ ఫీల్డ్ లోనరజీ విత్యాసం చేసుకొని కది జోష్క కుప్రెస్మెంట్ ఉంటా అంటే దీని నుంచి నజే ఆఖమజికల్ టెక్నాలజీస్ అంటే సంధి చెందిన కొంచెం నిన్నటి ఒక una condizione che deve essere pervo attenzione che va non lo faccio per controllare anche di dire 2026 praticamente parlano abbastanza di questa situazione che dice che per questa ripetizione che poi ci devono controllare sulla salvaguardia delle informazioni per ora abbiamo visto fino a questo un gruppo di un slide di tutta non abbiamo mai sentito per principio dobbiamo lasciare questo progetto ఇది సిటీ సబ్సిడీస్ కి సంబంధించిన ఒక విషయం. దీని గురించి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. సిటీ గవర్నమెంట్ ద్వారా నియామించిన సిస్టమ్స్ సర్వర్ అండ్ కమ్యూనికేషన్ శక్తి దానం కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను. అది జరగడానికి నేను కంపెనీల నుండి ఫ్లాట్ కండిషన్స్ తో వచ్చే. ఈ సొల్యూషన్స్ చవక తీరకంగా ఉంది. ఎనర్జీ కన్జర్వ్ అండ్ ఇంటర్నెట్ రికవరీ నరాలం యాప్స్ చేసుకుంటున్నా. మేము మొత్తం అంచనాను స్థాపించి 15% అసలు ఇంతవరకు సంధి కోడ్ దాకనండి తొందర హమితి దండి నితురు దాకని అప్స్ కన్ఫర్మ్ ఇక్కడ ఏదో జనరల్ నంబర్ సర్వర్ తో పోటిక్స్ వచ్చే ఈ లైన్ దండి బ్రో సింగల్ బ్రో ఇది 14 కి వస్తుంది నా క్లయింట్ చూస్తా కండి సర్వర్ కరెంట్ వచ్చేసి పక్కన ఉంటుంది దండి సో అంతరప్రభువా బయట and we found that the job can be 16% published state in the one dot two to three link quickly and in my name also worked to work to the doctor and we can check the doctor to specifically so class <laughs> learning is there in the system and the number of parts of the project is working so that the minimum performance is happening and the number of the security question on the level of the destination project for all the time and మాట్లాడిన ప్రభావం ప్రభావానికి పరిశుభ్ర దేవీగా జీవించాలి ఆర్థిక మా పిల్లలు మా ఏర్పాటు ప్రభావం అనేకలు అనుభవకూడక ప్రకటించలేదు ప్రభావితం నడిపించడానికి ప్రాధిస్తాం మాకు నేర్పించే ప్రభుత్వం ఆయన ఒకటి వాటిని అర్థం చేసుకోలేదు మీరు సహాయపడండి అది మాకు చాలా కష్టకరమైన ప్రభావం సహాయకులు తవ్వ మీకు తప్ప ముఖ్యలేదు అయినా ప్రతి వీడికి పాత నిర్మంలో కోసం ప్రభావ ఇంకా సమస్యలున్న మాకు ప్రభావం ఇంకా సంపూర్ణ అర్థం చేసుకుని ఉండిపోవాలని సాధన ప్రభావ పశుధాప అభిషేకం మాకు అందరికీ అభిషేకం లేకుంటే మాకు అర్థం కాకపోవా నడిపించింది సర్వ సత్యం లేదు సహాయక పాటిస్తున్నాయి పరిశీలి వంద్రైన్స్ ప్రభావా అవి మీరు అనుకరించిన తర్వాత వండాలి అనుకరించిన ప్రభావని అర్థం చేసుకుని ప్రకటించాలని అనుకరించడం వండాలి ప్రభావం ప్రభావ అది మనుషులు చేతి పని కానీ మందిరం లాగా అన్ని కట్టబడాలని మాకు వాటిని వ్యాపారం చేసిన ప్రభావ విషయం ప్రభావ చేతి పని కానీ మందిరం చే కాదు ప్రభావా ఆత్మీయమైన మందిరం కోసం మీరు అక్కడ జడబాతులకు జడబాత ప్రభావితి కట్టపడ పని కొరకు ప్రభావ జడబాక వండాల ప్రభావ విజయ విషయంలో ప్రభావం జీవించండి ఇంకా ఎన్ని విషయాలు ప్రభావం ఇక్కడ విషయాల ప్రభా సంస్ ఏకాంతం చేసేలాగా నడిపిస్తున్న సాధిష్టం ఆసక్తిని కలిగిన తర్వాత మా ఆసక్తిని శక్తిపరచే మాకు కార్యక్రమం నడిపించినట్టు నా దేవాలి ప్రతి సంఘం ఇంకా సంఘాలని ప్రతి ప్రవచన చేసుకోవాలి మా కానీ నెరవేర్చి ఎవరు కూడా గ్రహించుకున్న కావా ప్రతి ఒక్కరు అది గ్రహించాలా ఒక ప్రవచనం తర్వాత మనుషులు అర్థమయ్యాల వాళ్ళు ప్రకటించాలా ప్రతి సంఘాన్ని ప్రకటించాలా వాళ్ళ దీక్ష ఆ పునాది చక్కడి గోడలాంటి వాళ్ళు క్రవ్వాడి ఆయన వాటి నుంచి కనికరండి కొనుక్కొని క్రవా అదేమి చక్ర కట్టబడిన గోడలాగే వండాలా వాటిని కట్టబడాలి తర్వా అది బుదలుగా తయారు చేసిన అన్నింటి బోధించరాగన ప్రతి విశ్వాసులు ప్రతిభించాలని అర్థం చేసుకుని ప్రకారంగా జీవించడానికి సాధించడం గొప్ప గొప్ప సంఘం ప్రభావం కలిగించాల ప్రభావ అలాంటి చిత్ర చుట్ట్యం రావాలి సమాజంలో ప్రభావాల ప్రతి ఒక్కరి ప్రతి సంఘానికి సాధ్యమని ఆధిస్తాం ఆయన ఓ దేవాలయాల ప్రభావం ప్రభావం అయినా ప్రతిపడని జ్ఞాపం చేసుకున్నాయి వాళ్ళ పట్ల కనికరించి పిలిచే అక్కడ చూపించినేమను ఒకసారి జ్ఞాపం చేసుకున్నాయి కనికరించిన తర్వాత ఎంతో దీర్ఘ శాంతం ఎంత ప్రేమించేసా వాళ్ళ పట్ల ప్రేమ కనికరించి అవకాశం తర్వాత జ్ఞాపకం చేసుకున్న తర్వాత పాపం చేసి పెట్టేవా చివరిని కనిపి ఆకర్షించుకున్న తర్వాత ఆకర్షించుకోవటం ఆేస్తావా కనీనా రక్షణ పొందాలి ప్రార్థిస్తున్న స్వచ్ఛతం కలిసి నా దేవానికి వన్నాను కవాడి చివరి కాలంలో స్వస్థానం పొందుకున్నవా అన్ని స్వచ్ఛత ప్రభావం స్వచ్ఛత పొందాల స్వచ్ఛత కలగల కవా అప్పుడు విశ్వసం పెట్టాల దేవుడు విజయమైన దేవుడు అనేక ప్రభావం చోటు రావాలి గొప్ప మేరకు ఆ పుస్తకం జరిగే ప్రభావం కాలంలో చివరికి అను మాట్లాడమే జరిగించాలి ఈ మనమాట ప్రభావం అందరూ అలాంటి పాత్ర వాడుకోవాలి ఆదిష్టం లేదు ప్రవచాలను అర్థం చేసుకోవాలి అని వాటింగ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని అనుకరిస్తారు మాకు ఏం రావాలో మీకు తెలిసిన తర్వాత ప్రవచం మీరు ఎందుకంటే ఇవన్నీ ప్రవచనోత్సవాన్ని అర్థం చేసుకునేది కావాలి ఆ పక్షుగా ప్రార్థిష్టం ప్రతిపే కాకని స్వర్త పక్షులను ఆన్లైన్ చేసుకోండి అభిక్షించిన సేవలు బలంగా వాడుకోండి మీకు నీటిని సత్యం కనిపి ప్రతి ప్రకటించాలి సహాయపడిన పరిశుభ్ర దేవాలయాల ప్రభావ అలాంటి ప్రజలుగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి వాళ్ళ కుటుంబంలో పిల్లలకి జీవించండి ప్రొటెక్షన్ కాపాడాల ప్రతి కుటుంబానికి ప్రార్థిస్తున్నాయి ఆత్మీయంగా వాక్యంలో జ్ఞానం అభివృద్ధి పొందాల ప్రభావాలు ఇంకా అభివృద్ధి పొందాలని సహాయపడిన కానీ నేనే మాకు సహాయకులు ప్రభావ మీరు నడిపించిన ప్రాధిష్టం లేదా గొప్ప సెల్ఫ్ కుటుంబాలి ఆశ్రయించండి ఇంకా కొంతమంది వాళ్ళు కూడా మంచి అడిగి తెచ్చింది ప్రతి కష్టం మీరు గొప్ప కార్యం చదివించడానికి ఆకర్వా ఆయన అదే స్థితిలో కలిగి చివరి పడుతుంది ముందుకు సాగిపోవాలి అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు తీసి మీ రాత్రి చిత్రపరచుకోవాలంటే ఆదిష్టమైన ధ్యానించాల మీకు ఆత్మంతా నడిపించి ఓ ప్రభావం శక్తితో కాదు బలంతో ఆత్మ పెరుగుతున్నాం ఎందుకంటే ఆత్మసమ్మ ఆత్మ సమయం విషయానికి పరిగెత్తుకోవాలి వాటిక ప్రభావం మీ జాగ్రత్తలు పరిశీలించాల అర్థం చేసుకోగలనా మీరే మా సాయకులు అయినా మీరే నడిపించి మీ నామాన్ని మైండ్ తెచ్చుకొని రాత్రి అందరినీ చిత్రపరచుకోవాలి త్వరలో రాను ఏ సుక్రీ పశువుల నామని ప్రార్థించుకున్నాం తండ్రి పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమల ముఖము కలిగిన మా ప్రియా పరులకు తండ్రిగా అయినా విత్తపడిన మీ వాక్యాన్ని బట్టి మీకు ఎంతో ఆ ప్రభా కడవర దినార్ల ప్రభా ఈ ప్రకటన కందాన్ని ధ్యానించడం అనేది ఎంతో ప్రభా చాలా గొప్ప విషయం తండ్రి ఆ విషయాలు ప్రభా మర్మాలను ప్రభావ బయలుపరుస్తూ మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నాడు చిట్ట చివరి రోజుల్లో మరి ధ్యానం చేస్తుండగా అయ్యా మరి అనేక మంది సంఘాలకి ప్రభా ఈ బోధన అందే విధంగా మీ సహాయం దయచేయండి అయ్యా మార్మరు కలిగేటట్టుగా చేయండి మరి మీరు అవకాశాన్ని దయచేయండి ఒక సంఘానికి మతపరమైనటువంటి క్రైస్తవ విషయాలు ప్రభా క్రైస్తవ మతాన్ని ప్రభు దాన్ని విడిచిపెట్టి ప్రభు అయ్యా సత్యాన్ని సత్యాన్ని వెంబడించేవాడిలాగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం అయ్యాని బిడ్డలైన వారిని అయ్యా సంఘాలని ఆ విధంగా ప్రభావితమని ఆ విధంగా మీరు నడిపించమని ఆ విధంగా బలపరచమని ప్రార్థన తండ్రి అయ్యా మా శక్తి చేత బలం చేత అయ్యా ఎన్నో తండ్రి అయ్యా గొప్ప తండ్రి అయ్యా మీరు తండ్రి అయ్యా మీ ఆత్మ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతారు తండ్రి అటు ఆత్మను ఆలోచించి ప్రభా అయా అయ్యా మీ నామార్థమై ప్రభా మేము కూడా అనేకమైన గ్రహించండి ఆ విధంగా ఆశీర్వదించండి ప్రభా ఈ పరిచయం జీవించండి ఆశీర్వదించండి ముఖ్యంగా ఎవరైతే బలహీనత ఆ బలహీనతను ప్రతి బిడ్డను ప్రభా దర్శించండి బలపరచండి స్థిరపరచండి మీ సాక్షిగా మీరు నిలబెట్టుకోనండి మరి ఈ స్వార్థ ఎక్కడైతే ఉందట్లేదో ప్రభా ఆ ప్రాంతానికి ప్రభావి దర్శించడానికి ద్వారాలు తెరవండి మీరు పంపించండి దేవడానికి ఎంతో వందనాలు ప్రభా ట్రాక్స్ పంపి పంచినీ కూడా ప్రభావం అర్థం కాకుండా అయా అవి సఫలం ఉన్నట్టు మీరు కుటుంబాలు గ్రహించండి అయ్యా ప్రతి ఒక్క విషయంలో నడిపించి మీరు మార్చుకోమని ఏ శ్రీనామండి వేడుక ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సార్ ఆ చెప్పింది అని ఒకటి మన చర్చ్ లో వాళ్ళే మాకు మొహమ్మాయి మ్యారేజ్ చూసాము జేగబోద్దు ఒక టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళక్కడే ఉంటున్నారు మహేంద్రా మహేంద్రాలో అతను జాబ్ అన్నమాట సో చాలా ఫస్ట్ దేవుని క్రిస్టియన్ దేవుని గురించి చూసి చేశాము అక్కడ మాల మనసు లేకుండా చర్చ బాగా అట్లా ఆడటం ఇంకా వచ్చిన డబ్బులన్నీ అట్లా పాలు చేయటం వచ్చినా అట్లా వస్తే అంత పాలు చేసేవాళ్ళు ఇంకా డబ్బులు అని ఇబ్బంది పెట్టడం అనమాట సో ఎంత ఏదైనా ద్రోన్ అమ్మనుకో ఇబ్బంది అమ్మాయి పదాలు ఫోన్ చేసి ఏది వచ్చి నేను వచ్చాను తల్లి వందని చెప్పేసి అంటే అమ్మాయిలో ఇబ్బందులు చూడటం చెప్పాం మొత్తానికి కష్టపడినా అక్కడ ఉన్నింది సార్ ఆమె దీపం అట్లా నిలబడింది అయితే అంత భయంకరంగా వ్యక్తి అతను ఎప్పుడు మాట్లాడాలి ప్రార్థం చేస్తుంది మేము ప్రాబ్లం చేస్తాం చాలా కన్నీ చేసాం మళ్ళా కరోనా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయింది సార్ అతనికి త్రీ డేస్ ఉన్నారు అనమాట కొద్ది లక్షల దాకా ఖర్చు పెట్టారు వాళ్ళ అమ్మ ఇక ఆ టైమ్ లో దేవుడు అతని దర్శించడం బయట పంచుతుందో ఇక అతను పాపాల మీద కూడవానం ఆ అద్భుతంగా ఎప్పుడైతే నీటికి వచ్చింది సార్ ఓకే అద్భుతంగా ఇంటికి రెండు దగ్గర వచ్చారు ఇంటి చార్జీలు ఇంటికి వచ్చారు చెప్తాడు అతను జీవితంలో గొప్ప మార్క్ పెరిగింది ఫోన్ చేసి అక్కడ ఉన్నప్పటి నుంచి మాకు చెప్తే మేము రెగ్యులర్ గా ఫోన్ చేసి మాట్లాడుతాము వాట్సాప్ కాల్లో వీడియో కాల్ లో అతన్ని చూడడం అతనితో ధైర్యపరచడం అతని కోసం ప్రార్థించేయడం జరిగిందన్న దేవుడి మహాకృష్ణలో అతను ఇక దేవుడి దర్శించిన విధానము మాట్లాడే విధానము దేవుడి స్వానము ఇది అందరికీ కూడా అతను నేర్చుకుంటా అయితే తన తప్పిదంలో ప్రాబ్లం ఎంత ప్రాబ్లం చేసాను దేవుడికి కాలం దూరంగా ఉన్నానని వచ్చేటప్పటి పొందాడు ఇప్పుడు చక్కగా దోానికి హోమ్ క్వారంటైన్ కాబట్టి ఎవరో అవుతుంది చక్కగా కుటుంబం ప్రారంభం చేసుకుంటా ఉన్నారు ప్రజలు చదువుతా ఉన్నారు కొంచెం ఈ టైంలో కరోనా ద్వారా అతని జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు దాన్ని బట్టి క్వశ్చన్ కలుగు యా ఒక యాద ఉంటుంది ఎస్ అమ్మ మరక అంటే మరక మంచిదే అదే ఒక యాద ఉంటది అసలు నేను చూసా మంచి పని చేసింది అని చెప్పేసి అని సో నేను భావిస్తూ ప్రభుత్వం చూపిస్తా ఉన్నాను అసలు ఇంటికి అన్న సో అట్లాగా కంటిన్యూ అవడానికి అతని కోసం ప్రాధాన్యత జ్ఞాపకం చేస్తుంది అయితే దీంతో బలపడి సాక్షిగా వాళ్ళు జీవించాలని అక్కడ ఆ అమ్మాయి చాలా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాత్ర అతను ఏం పెట్టతడు ఏం చేయిస్తారు మారు మన భర్త మారమలేదు అంగిప్రేషన్ అని ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు ఆ కుటుంబం కోసం జీవించండి అదే వచ్చేసి మీ ప్రస్తుతం చర్చ పక్కనే మాకు ఇంటి దొరికింది దీవెన్ స్తోత్రం పక్క లేకుండా మంచిగా ఇది మా కొరకే కట్టించారు కాబట్టి మేమే మా మాకు కావాలి కనిపిస్తున్నాము అన్ని ఫెసిలిటీస్ నిన్న సాటర్డే వచ్చి అతను ఇల్లు దొరికింది అది సిక్స్టీ లాక్స్ నా దగ్గర డబ్బులు ముప్పై లక్షలు ఉన్నది పట్టించుకున్నాము ఊళ్ళో పొలం ఉంది అదేమో అమ్మటానికి రావట్లేదు అన్నాను మీకు కావాలంటే తీసుకోండి నేను అయితే మీరు బయట నాకు ఇష్టం లేదు మీరు ఆలోచన చేసుకోండి ఒకవేళ కొనుక్కున్న కూడా మనం సో మళ్ళా ఖర్చు అయితే ఈ దగ్గరలో అవకాశం లేదు ఏం చేయాలి అర్థం కానీ డైరమ్మా మేము సో దేవుడు మీరు మాకు అద్భుతంగా దగ్గరలో చర్చ పక్కన అనుభవించారు దేవుడు చుట్టూ మాకైతే కొనే పరిస్థితి అయితే ఎందుకు లేదు కానీ ఎడ్యుకేట్ చేస్తే ఎక్కడికి పోవాలో ఈ సామాన్లు వేసుకోండి ఎట్లా ప్రశ్న ఏదైనా చేస్తారు అనేటువంటి ప్రయత్నం అమ్మకం అయితే ఉంది దయచేసి ఆదేశం కోసం కూడా అర్థం చేసుకోండి తప్పకుండా మీరు నేను ప్రార్థన చేస్తాను మీరు చివరిగా మీరు చేసి దర్శనం ఉంటాను సరే రైట్ సార్ మాత్రమే పర్వకండి మీరు గోమతులు కొత్త మా జీవితంలో మీరు జోక్యం చేసుకుని అగ్రతం తనతో నడిపించుకున్న విధానాన్ని బట్టి మీకు ఒక స్తోత్రములు ఆయన ఎన్నికైనాయి మా గంట ప్రభావం నుంచి చెందిన దాకా మా ప్రభుత్వానికి స్తోత్రములుగా అసలు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళా మా పిల్లలందరితో కూడా కలిసి మీ వాక్యం విని మీ సన్నిలో మిమ్మల్ని మీ నామస్మణి చేయగలపించిన గొప్ప భాగ్యము అవకాశము ధన్యతను మంచి స్తోత్రాలున్నాయ్ అప్పుడు ధన్యకృతిలో ప్రార్థం చేస్తానండి పరినాలు మా దోషత్తుల గురించి మా ప్రత్యేక గురించి నేను తెలుసుకోవడానికి అవకాశం ఉన్న స్తోత్రం మా ప్రభుత్వ తదంతో మా ప్రభుత్వ ప్రయాసి వారి తొట్టుప్యంలో మాకు వివరిస్తున్నటువంటి పనులను సమస్య జ్ఞాపం చేసుకునే జ్ఞాన అభిషేకండిక విషయాలు విధానాలు మాకు ఆ ప్రభావం తెలియచేట్లు మీరే వారికి తెలియజేయండించండి అదే విషయాలను మేము ధ్యానం చేయాలి అనేది మనం ధ్యానం చేస్తే బాగుంటది అనేటువంటి పాటే మా ప్రభావం పడుతున్న మాత్రం <laughs> వే లేకుండా మేము గమనించడానికి ఒక సిద్ధపడడానికి కలుసుకోవడానికి మాకు సహాయం చేయడానికి బాధ్యపడుతున్నాను ప్రతి కొద్దిమంది అత్యంత మా ప్రాడు ప్రత్యేకంగా ఎంతో గొప్ప గేమ్ చేశారు ఆయన ఏదో ప్రార్థన చేసేవాళ్ళు ఆ ప్రార్థం పెట్టి మీరు కార్యం చేసినారా అంటలేదు కేవలం మీ కొత్తను బట్టి మా తండ్రి మీరు మీ కుమారు జాలి పడ్డారు అతను రక్షణ రచించుకోవటం ఇష్టం లేక మీరు అతన్ని రక్షించడానికి మీరు అవకాశం ఇచ్చారు అది వారు ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి చూపించండి నా కొందా అయ్యాన్ని కొందనాలు ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం ంతమైనటువంటి వారికి ఇష్టమైనటువంటి విధాలు వారికి అంతాలతో వారిని క్షమించండి దర్శించండి జీవించండి మా ప్రభుత్వ కన్ఫ్యూజన్ అనేటువంటి స్థితిలో మా ప్రభుత్వ వారిని తరుపు బానికి సహాయం చేయండి సాక్షిగా జీవించడానికి చూపించండి ప్రభావానికి సంపూర్ణ సకత ఆరోగ్యంలోని జీవించండి మీ సమయంలో కన్ఫ్యూజన్ లో నుంచి క్లారిటీకి రావడానికి చూపించండి మా ఇంటికి ప్రోగా తన లైఫ్ లో కన్ఫ్యూజన్ రావడానికి సహాయం చేయండి ప్రత్యేకంగా పాఠం చేస్తూ ఉంటాం మాట్లాడుతున్నట్టు అంటే మంచి ఆరోగ్యం శక్తిని బలంపై కొనాలి తక్కువ మాత్రం క్రిస్టిన కొందా కొన్ని మాత్రం ఎవరు ఎవరైతే ఉన్నారో ఫలాంటి వ్యక్తిగతం పొందు ఆరోగ్యం చేయండి పొందుకుండా ఆ అనుషన్ పరిచయం కొరకు వందన సంబంధాలు ఎప్పుడు ఎవరో లోపల శక్తి ఆరోగ్యము సంపద ఇటు మాత్రమే మేము ప్రార్థించే వాళ్ళుగా కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలు అపరిస్తుత నీస్ కొడుకు మేము ఆశక ప్రార్థిస్తున్నాం తప్ప అలాంటి అభిషేకము శక్తి ఆత్మ వాక్ శక్తిని మాకు అనుగ్రహించండి ఎవకాశం ప్రార్థిస్తామో ఎవరికాశం మేము అతని చెప్తాము వారు మారుమాలి వారి రక్షణ పొందాలి వారి దీన్ని పొందాలి వారు కనుక కలగాలి వారి జీవితంలో మిమ్మల్ని సొంత రక్షణ అన్నింటికి తెలియాలి అలాంటి మీ నిర్ణయాల్లో మేము చేయటానికి మమ్మల్ని బలపరచండి రాజ్యం చేయడం పొందాలి ఆదరించాలి మన ప్రభావాన్ని కాదపిస్తున్నాం ఎడైట్ స్వార్తతో నింపాలని దర్శించాలని ఆశతో కాకపోతే అన్న త్వర ద్వారా సాంకేతిక ఉన్న ఖానికి ఎంతో వేల రూపాయలు ఖర్చు పెట్టారు మా ప్రభుత్వం సహాయం చేయండి మేము మా అసమర్భతను మా నిర్లక్ష్యం క్షమించండి నాయకు క్షమించండి తోప ముఖ్యంగా మా వంతు ఇండియాలు స్వీకరించి అందించడానికి మాకు సహాయం చేయాలి ప్రోత్సహించండి ప్రభుత్వాన్ని స్థునాలు స్తోత్రాలు ఆరక్షణ నా దేవుతాయి ఆలోచిస్తూ నా ఉన్న మమ్మల్ని అందరించారు సమర్పించుకుంటూ త్వరగా ఈ పంపిణీ చక్కబడి మొదలు ఒక్కసారి ముఖం ముగ్గురు కలుసుకొని వాళ్ళని వెల్చేయండి ఏదై ప్రభుత్వం కలిసి నేను ఒక చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మాకు నేను ఈ పరిస్థితి వెళ్ళడానికి మాకు ద్వారా తెలిసి నడిపించిన్నాయండి ఆటపడుస్తున్నటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రభావం పోరాటము ఏమ నాశనం వచ్చేసి మాకు జైవాలి మైండ్ పచ్చుకున్నాను పాదాల తీసుకొచ్చి ఆకాశం ఏసుకున్నప్పుడు ప్రాతినిధ్య చదివించినప్పుడు తగ్గే మహమ్మద్ <San -tale> దర్శించడానికి తండ్రిగా అక్కడ జరిగించినప్పుడు ఏదైనా పాత్ర వాక్యం కాలుపుతావా తగు ధరించిన వ్యాపారం ఆ విషయంలో మేము జ్ఞాపకం చేసుకుంటాం లేదా ప్రతి కలిసి పైగా నేను ధరించినప్పటికీ ఎందుకంటే అది నీరు ఆ పుస్తకాలు జరిగిన వాళ్ళు పైగా తెలుగు పంపిస్తారని మాట్లా పర్యటన ఎవరు ఒక కలిపి కంపెనీ ప్రార్థిస్తుంది ఏం చెప్తారంటే తెలియించడం అవ్వాలి ప్రార్థిస్తున్న ఆశీర్వించండి తండ్రి రక్షణ అందరూ చేయండి పుట్టి పిక్ ఆదించండి తగ్గింది వైరస్ బాధ్యత హాస్పిటల్స్ డాక్టర్స్ కంటే పడుతుండ్రీ ఏమైంది వరంగల్ వా అంతం మనం ఒక తకల మోషన్ పోస్టికల్ టెండ్రి ఎందుకంటే దానికి ఇన్టెన్సివ్ రతమండిన డిపాండ్లర్ డివల్యూషన్ యానే అలివికల్ పర్సటన్ అనే పక్కటికే కనిని లైక్ అమోస్కారమేన మనం వాల్ సర్కల్ అవ్వొచ్చు అదోసరిస మోస్ నిస 80 మిలియన్ షేర్స్ కుచారున వాయి కొలెం టర్న మిటగా దొంచి బాక్టి నిత నిత తీసేది ఏంటి ఇదో కట్ టెక్నిక్ ని చేయనతారై డిపెండర్ ఇయ్ కుపండిసరి ఆ వైరస్ గురించి సమర్పించడానికి గురించి బెడలు తయారు చేయండి ఆచరించండి సేవ ప్రజలను ఆచరించండి కౌన్తులు లేకపోతే రాజీ పండుగ ట్టుకుంటుందే వాళ్ళందరూ మధ్య అర్థం చేశారు కాబట్టి అసలు పాల్గొండాలండ్రి అందులో నుంచి చూసేందుకు కాలు తరువామి అమలు పరచాలా అటువంటి బిడ్డలు మా మనందరినీ తయారు చేసి మీరు ఆక వసిన పరుచుకోవాలి ఏ సుక్రీస్ పరిశుద్ధ రాధకృష్ణ అంత్రి ఆమె మన పర్వైన సమాధానాలు నడిపింపు మరండిం దానికి carattere kalam to hai mujhe aata am mein hai internet kaam nahi kar raha hai abhi thoda de thank you sir thank you sir thank you